శోతం యశ్వ్రభ పరసున్న దీవ అబ్రహ్మ సాకులు దివా గొప్ప దేవ పర్శున్న దీవ ఇ జ్ఞాపకం చేసుకొని చిన్న నా దీవానికి శోతం వాక్యం మాట్లాడి రాణి బిడ్డ నడిపించి ఆటగిదారులు కాల్చని రాకల బహించింది యశ్వ్రభ నా దీవాన్ని శోతం చేసాం వాక్యం సరస్వతం నడిపించి దాన్ని చూసి గ్రహించగల ఉదయం తెచ్చి ఎండగల చేసి పరిశుధాత్మ సహాయం చేసి పరిశుద్ధాదా నడిపించామని ప్రతి ఆటంకాలు కొట్టేమని ప్రమీన్ సార్ నీతో కలవాలని ఉంది ఏ సయ్యా నీతో మాట్లాడాలనుంది ఏసయ్యా ఎందుకంటే నీవు ఉన్నత వాడవు కన్నా గొప్ప వాడవు నిజమైన దేవుడవు నీవు నా ఏ నీతో కలవాలని ఉంది ఏసయ్యా నీతో మాట్లాడలనుంది ఏసయ్యా నువ్వు లేనిది నేను లేను నా దేవా నువ్వు లేనిది నా బ్రతుకంతా వ్యర్థము ఏసయ్యా నువ్వు లేనిది నేను లేను నా దేవా నువ్వు లేనిది నా వ్రతుకంతా వ్యర్థము ఏసయ్యా హో అందుకే నీవు నాకు కావాలయ్యా అందుకే నీవు నాకు కావాలయ్యా నీతో కలవాలని ఉంది ఏసయ్యా నీతో మాట్లాడాలనింది ఏసయ్యా నీతో కలవాలని ఉంది ఏసయ్యా నీతో మాట్లాడలి ఉంది ఏసయ్యా నీవుంటే నా జీవితములో జీవితములు కొదువానే ఉండదయా నీవుంటే నా బ్రతుకంతా సుఖముగానే ఉంటాదయ్యా నీవుంటే నా జీవితములు కొదువానే ఉండదా నీవుంటే నా బ్రతుకంతా సుఖముగానే ఉంటాదయ్యా అందుకే నీవు నాకు కావాలయ్యా అందుకే నీవు నాకు కావాలయ్యా నీతో కలవాలని ఉంది ఏసయ్యా నీతో మాట్లాడలనుంది ఏసయ్యా నీతో కలవాలని ఉంది ఏసయ్యా నీతో మాట్లాడలనుంది ఏసయ్యా ఎందుకంటే నీవు ఉన్నత వాడవు అందరికన్నా గొప్ప నిజమైన దేవుడవు నీవు నా ఏ సయ్యా ఎందుకంటే నీవు ఉన్నత వాడవు కన్న గొప్ప వాడవు నిజమైన దేవుడవు నీవు నా ఏ సయ్యా నీతో కలవాలని ఉంది ఏసయ్యా నీతో మాట్లాడాలనుంది ఏసయ్యా నీతో కలవాలని ఉంది ఏసయ్యా మాట్లాడాలనుంది పరిశుద్ధుడైన పౌలు హెబ్రిల పత్రికకు రాసినటువంటి పదకొండవ అధ్యాయం పౌలు హెబ్రిల పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం ఎన్నో సార్లు ధ్యానించిన అధ్యాయం విశ్వాస వీరుల గురించి అయితే ఇక్కడ మనము ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఆ ధ్యానంలో తీసుకుందాము చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మహాగముడ విశ్వాసం కర్తవనైనా కొనసాగించే వాడవ నమ్మకమైన దేవుడవు నీ కార్యం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ఇచ్చిన సమయం కొరకు వందనాలు వాక్యం ద్వారా మాట మాట్లాడండి నాతో మాట్లాడి నన్ను బలపరిచిన దేవుడవి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సేయ్యా అదే మీ సాయంత్రకాలం పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించమని ప్రతి ఒక్క హృదయాలను వెలిగించుమని ఏసైనాదండి నీకు సన్నిధిలో మేము ప్రభ నా తని మా హృదయములను కుమరించుకొని ప్రభా యోగ్యమైన రీతిగా నా తల్లి నీ ధ్యానించుటకు మాకు ఒక కృప ఏసే శక్తి కలిగిన నమంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఇది యా హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై వచనం పదకొండు ఇరవై వచనం పదకొండు ఇరవై ఒకటో వచ్చింది చూడండి ఒకసారి గమనిద్దాము ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం తెలుసా ఇరవై ఒక బట్టి యాకోబు అవసాన యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశారు తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసిండు మనం అక్కడ గమనిస్తే యాకోబు చేతి కర్ర మీద ఆనుకొని ఎందుకు దేవుణ్ణి ఆరాధించిండు తన సంతానమైనటువంటి ఇస్రాయేలీల పన్నెండు గోత్రములను దీవించేటప్పుడు యోసేపు కుమార్లలో కుమార్లను దీవించేటప్పుడు చేతి కర్ర మీద ఆనుకొని వారికి ముందు దేవుడికి నమస్కారం చేసిండు ఆ తర్వాతే ఆయన ఆశీర్వాదము పలికిండ్ అద్భుత విషయాలు కదా మనం ఇక్కడ గమనిస్తుంటే ఈ వచనంలో అసలు మనం ఆ పదకొండవ అధ్యాయం మొత్తం చూస్తేమనిపిస్తుంది భక్తులు విశ్వాసం ద్వారా చేసిన అద్భుతమైన సంఘటనలను పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అంటే పాత నిబంధన చదవని వారు కూడా అది చాలా సీరియస్ ఉంటది చాలా కష్టము అర్థం చేసుకోవటంకి జ్ఞానం సరిపోదు అని కొంటి సాకులు చెప్పే వాళ్ళ కోసం కూడా పరశుధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ కొంచెం మోడ్ మాడ్యులేషన్ మార్చేసినమాట చిన్నగా క్లుప్తంగా ఆ సాక్షులు విశ్వాసులు పాత ఇబ్బందులు ఉన్న వారిని ఎందుకు దేవుడు ప్రత్యేక రీతిగా ఏర్పరచుకునే వారి ద్వారా తను మహిమ పొందగలిగిండో వారి కార్యముల ద్వారా తన నీతిని వెల్లడించగలిగిండో అది మళ్ళీ ఒకసారి మనకు ఈ ఎబ్రిలో పదకొండవ అధ్యాయంలో గమనిస్తాం పదకొండవ అధ్యాయంలో గమనిస్తాం అయితే ఈ అధ్యాయంలో అనేక మంది భక్తులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప విశ్వాసంను చూపించిన వారే ఎన్నో అద్భుత సంఘటన ద్వారా కూడా పశుధాత్మ దేవుడి కార్యాలను వివరించిన వారే కదా మనకందరికీ తెలిసినట్వే కదా ఒక్కొక్క వ్యక్తిని ఆ యొక్క చాప్టర్ మనం గమనిస్తే ఒక సింహాల నోళ్లను మూయించిండ్రు చనిపోయిన వారిని బ్రతికించిండ్రు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించు అలాగే వీళ్ళు నీతి కార్యములు జరిగించిడు వాగ్దానములను పొందుకున్నారు అగ్ని బలమును చల్లార్చటకు వాళ్ళు తమ ప్రార్థనా శక్తిని ఉపయోగించిండ్రు ఖడ్గదారం తప్పించుకున్నారు యుద్ధంలో పరాక్రమంగా పోరాడిన వారే అన్య జనుల సేవలను కూడా సేనలను పారద్రోలిన వారు ఎన్నో గొప్ప చేసిన ఈ వీరుల జాబితాలో ప్రత్యేకంగా అహరోను చేతికర్ర ఎందుకు వ్రాయబడింది ప్రత్యేకంగా అహరోను చేతికర ఎందుకు రాయబడింది ఎందుకంటే అహరోన్ అక్కడ ఏం చేస్తున్నాడు దాని మీద ఆనుకొని తన పన్నెండు గోత్రముల సంతానమును ఆశీర్వదిస్తున్నాడు వాటి మీద ఆనుకొని సాధారణ విషయంలో కదా సాధారణ విషయములలో ఇదొక అసాధారణమైన పాయింట్ ని పచ్చి అప్పుడు మనకు చూపిస్తున్నాడు సాధారణంగా విశ్వాసులందరూ దేవుడిలో శూర కార్యములు ఎంతో ఆశ్చర్యంలో అద్భుతాలు జరిగించదు ఇలాంటి వాటి మధ్యలో ఒక అసాధారణమైన చిన్న పనిముట్టు చేతికర్ర దీని మీద ఆనుకుని ఆయన తన బిడ్డలను దీవించటం ఎందుకంటే దీనికి ఏమి పొందిక లేకపోయినా అంటే ఎలాంటి కనెక్షన్ లేదనమాట అక్కడ చేసిన గొప్ప కార్యాలు ఆ విశ్వాసలు ప్రకటించిన వాళ్ళు చూపించిన విశ్వాసము వారు విశ్వాసం ద్వారా చేసిన గొప్ప కార్యములు అసాధారణమైనవే అలాంటి అసాధారణ కార్యాలలో ఒక చిన్న పనిముట్టును కూడా దేవుడు ఆ గ్రంథంలో ఈ హెబ్రీ పత్రికలో పౌరు భక్తుల చేత కూడా రాయించింది పరుషుతాత్మ దేవుడు చేతికర్ర ఇది దీని దీని మీద మనం ఏం జ్ఞాపస్తుంటే తన వృద్ధాప్యంలో యాకో చేతికర్ర మొదలు మీద ఆనుకొని అతని దేవుని ఆరాధించింది మొదటి మాట ఏంటి వృద్ధాప్యంలో వయసు మీరిపోయింది ఇంకా చనిపోయే ముందు తన సంతానం దీవించింది పన్నెండు గోత్రాలను అయన వృద్ధాప్యంలో ఉన్నాడు లేవలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసిండు తను మామూలుగా చూస్తే ఈ లోకరీతిగా ఒక తాత ఒక తండ్రి తన బెడ్లను దీవిస్తున్నాడు అన్నట్టుగా ఉంటారు కదా సాధారణంగా ఇది మామూలు విషయం కానీ విశ్వాసంతో కూడిన అద్భుత కార్యము అక్కడ మనకి ఎవరికి కనపడదు అదే మనం ఆత్మీయ నేత్రాలతో చూస్తే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఓకే యాకబు ఒక చేసిండు తండ్రిగా తన బాధ్యత నెరవేర్చిండు దీవించిడు ప్రభు అన దేవుడు ఏసయ్య తోడుగా ఉన్నాడు కాబట్టి నడిపించిండు కాబట్టి వాగ్దానం ఇచ్చింది కాబట్టి వాగ్దానం నెరవేర్చిండు కాబట్టి ఆ వాగ్దాన ఫలితము తన బిడ్డలకు వంశ పొందాలి అనే ఒక మామూలు ఆలోచనతో చేసి ఉంటాడు అని మనం అనుకుంటాం కానీ ఆత్మీయ నేచురాలతో చూస్తే ఇదొక గొప్ప విశ్వాసంతో కూడిన అద్భుత కార్యం గొప్ప విశ్వాసంతో కూడిన అద్భుత కార్యం ఎందుకంటే ఒకసారి మనం యాకబ భక్తుని జీవితం ఒకసారి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏంటి ఆయన పరలోకపు నుంచి వచ్చినటువంటి నిచ్చెన కదా జాక జ్లాడర్ అంటారు ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిది ఆ టైంలో దేశ ప్రభుత్వ దేవదూతతో పెనుగులాడినట్టుగా మనం చూస్తాం అప్పుడు ఆ పెనుగులాటలో ఆయనకి ఏం జరుగుతుంది మనకందరికి తెలుసు తన తొడ గూడు వసిలిపోయింది తొడగూడు అంటే ఆల్మోస్ట్ ఆయన లింబ్ అనమాట కాలు పని చేయలేని పరిస్థితిలోకి అయిపోయిండు నిలబడలేని పరిస్థితిలోకి వచ్చేసిండు అప్పటి నుంచే అప్పటి నుంచే తన స్వంత బల మీద ఆధారపడలేకపోయింది యాకో కాలు గూడు దేవుడితో పెనుగులాడినప్పుడు పోరాడినప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పంపను అని నిన్ను పోనివ్వను అని ఎంత బ్రతిలాడుకున్నాడో పెనుగులాటని అంత గట్టిగా పట్టుకొని పెనుగులాడి అయినా కూడా దేవదోతులు తెల్లవారుజామున ఆయన ఆయనను వదిలించుకొని వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ మనం దేవదూత అంటాం కదా యాక్చువల్ అయినా ఏసు ప్రభువుతోటే పెనుగులాడాడు అప్పుడే అత్తోడ గూడు పనికి రాకుండా అయింది ఆయన అక్కడి నుంచి చేతి సహాయంతో నడవటం అనేది మన బైబిల్లో చూస్తాం చేతి ఆ చేతి మీద ఆధారపడటం ప్రారంభించింది ఎందుకు సొంత బలము మీద ఆయన ఎన్నో చేసిండు లాభాని దగ్గర ఎంతో ఆస్తిని పొందిండు ఇద్దరు భార్యలని బిడ్డలను పొందిండు కానీ దేవుడి నడిపింపుతోటి అవన్నీ జరిగినాయి అయితే ఎప్పుడైతే తన కాలు పనికి రాకుండా పోయిందో చేతి కార మీద ఆధారపడటం అయినా శిల్వలో మరణించిన పునరుద్ధరణ ఏ సుక్రీస్తేనే సూచిస్తుంది ఈ చేతి కర్ర శివలో మరణించిన ఏసు క్రీస్తుని సూచిస్తుంది చేతికర దేవునిపై ఆధారపడటం ఏసు పైన ఆధారపడటం నేర్చుకున్నాడు యాకోబు ఆ రోజు నుంచి ఎందుకంటే విశ్వాసంలో చూడగలిగింది తన భవిష్యత్తులో ఇస్రాయేలీలకు జరగబోయే గొప్ప కార్యముని చూడగలిగిండు అందుకనే ఈ చేతికారని ప్రత్యేకంగా పరశురాత్మ దేవుడు అక్కడ వ్రాయించి పెట్టిండనమాట ఏసు అక్కడ యాకోబు చూడటం అనేది ఆ విధంగా అట్లాగే మనకు అహరోను కర్ర కదా అహరోను కర్ర మందసం పెట్లో ఉన్న అహరోను కర్ర కూడా చిగురించింది మందసంలో ఉన్న దేవుని ఆజ్ఞను మందసంలో ఉన్నటువంటి మన్నా పాత్ర అలాగే మందసంలో ఉన్నటువంటి అహరోను కర్ర అహరోను కర్ర అలాగే మోసే చేతిలో ఉన్న కర్ర కూడా ఫరో ఎదుట గొప్ప కార్యలు సూచక క్రియలు దేవుడు జరిగించేటప్పుడు ఫరో కర్రను కూడా ఫరో ఎదుట మోస తన కర్రను వాడటం మోస ఎదుట తన కర్రను వాడటం ఆ కర్ర ద్వారా అద్భుత కార్యం ఎవరా ఎవరాకరాగేనంటే మనకు మళ్ళా ఏసు ప్రభునే సూచిస్తుంది ఏసు ప్రభునే సూచిస్తుంది ఈ కార్యలు మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఏంట మాట అంటే విశ్వాసము విశ్వాసము వాడు చూపించిన ప్రదర్శించిన విశ్వాసము అసామాన్యమైనది అంటే అప్పటికప్పుడికి రక్షణ అప్పటికప్పటికే విశ్వాసము అప్పటికప్పటికే బాప్యస్మము ఇలాంటి వారికి ఇది ఒక గొప్ప గుణపాఠం అనమాట దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆన్సర్ ఇది ఏంటంటే ఈ విశ్వాసము చాప్టర్ మనకు పదకొండ అధ్యాయంలో అంతా కనిపిస్తూ ఉంటది ప్రత్యక్షంగా పంతొమ్మిది మంది విశ్వాసులు వీళ్ళ పేర్లు రాయబడ్డాయి అంటే బైబిల్ ఇంత పెద్ద బైబిల్ ఒక పంతొమ్మిది మందే ఉన్నారా అనే ఒక క్వశ్చన్ చాలా మంది మనల్ని అడుగుతారు ఏంటండి మీ బైబిల్ ఇంతేనా ఇంకా లేరా అని ఎగతాళి చేసే వారికి కూడా మనం జవాబు దీటిగా చెప్పగలిగిన పని అయ్యున్నదనమాట ఎందుకంట విశ్వాసులు హేబేలు హానోకు తర్వాత నోవహు మనం ఆది కాండం నుంచి చూసుకుంటే అబ్రహాము షారా ఇస్సాకు యాకోబు యూసిపు వాడి తర్వాత మోషే రాహాబు దివ్యోను బాలాబు సంసోను ఎఫ్తా దావిదు సమయేలు అమ్రాము యోకీబి వీళ్ళందరి పేర్లు మెన్షన్ చేస్తున్నాయి అక్కడ పంతొమ్మిది మంది పేర్లు ఆ తర్వాత ఇస్రాయేలీల సమాజము ఇరవైవ నెంబర్ అనమాట ఇస్రాయేలీల సమాజము విశ్వాసకు తండ్రిగా పిలువబడే అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదో మనకు నుంచి వివరణ ఇస్తుంది అనమాట ఎందుకంటే విశ్వాసము లేకుండా ప్రభువుని చూడలేరు విశ్వాసము లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు యో యాకోబు అంటే ఆరు సంవత్సరాల క్రితం కదా బైబిల్ కి క్రీస్తు పూర్వం అంటే నాలుగు సంవత్సరాలు క్రీస్తు శకము అంటే రెండు సంవత్సరాలు అంటే దాదాపుగా ఆరు వేల సంవత్సరాల క్రితమే యాకోబు ఏ సుప్రభువుని చూడగలిగింది విశ్వాస ద్వారా ఎందుకంటే ఆయన నమ్మకం ఏంటి ఈ ఈ జనాంగం అంతా కూడా రేపు ఆయన పరలోక రాజ్యంలో చేరబోతున్న జనాంగం అందులో ఎంతమంది అంటే ఏర్పరచబడిన వారు కాకపోతే నంబర్ కోసమైతే జనాంగం అంతా ఆకాశ నక్షత్రంల వలెనూ ఇసుక రేణుల విస్తరింపజేయబడిన ఆ జనాంగము కాబట్టి ఈ విశ్వాసము అనేది ఎంత గొప్పదో ఎంత గొప్పదో మనము ఈ లెవెన్త్ చాప్టర్ లో చూస్తాం అబ్రహాం దగ్గర నుంచి అబ్రహాం దగ్గర నుంచి ఆయన శోధించబడ్డాడు విశ్వాసంను బట్టే ఇసాకును బలిగా అర్పించిన తెలుసు దేవుడిచ్చిన ప్రమాణము వాగ్దానము నెరవేర్చువాడు నమ్మకమైన దేవుడు తెలిసి కూడా ఆయన బలి అడిగినప్పుడు ఇవ్వటానికి సిద్ధపడిన విశ్వాసం సిద్ధపడిన విశ్వాసం మామూలుగా అయితే అంత ఈజీగా ఒప్పుకోదు ఈ శరీరము కదా లోకానుసారంగా లోకానుసారంగా బ్రతికినే శరీరము దేవుడు ప్రామిస్ చేసి ఇచ్చిన కొడుకుని మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఎందుకు అడుగుతున్నాడు అని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ ఇక్కడ మనకి ఏం గమనిస్తున్నామో నమ్మకము అబ్రహాం చూపించిన నమ్మకము అపారమండి నమ్మదగిన దేవుడు అయినా నమ్మదగిన దేవుడు కాబట్టే ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తాడు ఆయన అనేది ఒక నమ్మకం ఆయనకి ఈ విశ్వాసము ద్వారా ఆయన వాగ్దాన ఫలములు పొందుటకు సంతోషముతో ఈ ఇసాకును ఇవ్వటానికి ముందుకు వచ్చింది వాగ్దాన ఫలములు పొందాలంటే నీ విశ్వాసము పరీక్షింపబడాల నీ విశ్వాసము పరీక్ష ఇప్పుడు లోకరీతిగా మనకి ఇప్పుడు ఈ కాలంలో వస్తున్న సమస్య ఆ విశ్వాసము లేకపోవటమే ఎందుకంటే పరీక్షలు రాగానే పడిపోతున్నాం బలహీనలమైపోతున్నాం ఎందుకంటే సైతాను ఆ పరీక్షనే మనకు భూతద్ధంలో చూపిస్తూ మన నమ్మకం మీద అది దెబ్బ కొట్టటానికి చేసే విశ్వ ప్రయత్నాలలో ఇదొకటి విశ్వాసంలో పడగొడితే చాలన్నమాట ఇంకా అయిపోయి అది ఆ వ్యక్తి దాని పరమైపోతాడు దాని సొంతం అయిపోతాడు కాబట్టే తన వైపుకి ఎంతమందిని లాక్కు రావాలో అంతమందిని లాగటానికి అది ఆది నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది ఏదేని వనంలో అవ్వతో మొదలుపెట్టింది దాని కారణం ఇంకా అంటే ఆరు వేల సంవత్సరాల నుంచి అది చేస్తున్న ప్రయత్నం ఇదే కదా అయితే ఆరు సంవత్సరాల్లో ఏసు ప్రభువు ఇయర్స్ బ్యాక్ దాని తలను చెదగదొక్కేండు సిలువలో తన ప్రాణం అర్పించి రక్తంను కార్చి పాపంలో నుంచి మనుషులకి విడుదల విముక్తిని ఆయన ఇచ్చిండు కాబట్టే ఆ రోజు నుంచి అది తల లేకపోయినా దాని కూడా ఆడిస్తారు ఈ రోజుగా ఎందుకంటే దాని వలలో పడిపోవలసిన వాళ్ళు ఇంకా ఈ లోక రీతిగా ఎంతమంది ఆశ పడుతున్నారో ఈ లోక సంబంధ రీతిగా అయితే వారు తప్పకుండా దానికి బానిసలుగా అయిపోతారు అందుకే మనము ఆధ్యాత్మికంగానే ఆలోచిస్తాం ఎన్ని ఏ సమస్య వచ్చినా ఆధ్యాత్మిక దృష్టితో మనం ఆలోచించడానికి ట్రై చేస్తాం దీంట్లో శోధనలు వస్తున్నప్పుడు దేవుడు ఏం నేర్పబోతున్నాడు ఈ శోధన నుంచి ఇది మనం గమనించుకోవాలి ఏం నేర్పబోతున్నాడు ఈ శోధనలో ప్రతి శోధన తర్వాత మనకు ఒక ఆన్సర్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అది మీరు దృష్టించి కాన్సన్ట్రేట్ చేసి గమనించి ఆయన సన్నిధిలో మీరు వెతికినప్పుడు మీ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది పలానా వాళ్లకు చెప్పి అక్కడెక్కడో ఫోన్లు చేసి ఈ ప్రశ్నకి జవాబు ఏంటి ఈ కలగు భావం ఏంటి మాకు శోధనలు వస్తున్నాయి ఎప్పుడు మాకు బయట పడతామని సోది మన సోది దగ్గరికి వెళ్ళినట్టుగా మనము ఏ ప్రవక్త ఏ భక్తుల దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళేది ఎందుకంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏకాంతంగా ఒంటరిగా దేవుడినితో సంభాషిస్తున్నప్పుడు మన విశ్వాసానికి జరిగిన పరీక్షలో దేవుడిచ్చి జవాబు అనమాట ఆ పరీక్ష అయిపోయింది దాంట్లో గెలిచినాం ఆ తర్వాత మనకి వచ్చేది మన కీ పేపర్ అనమాట ఆన్సర్ ఓహో నేను ఈ శోధన రావడం ద్వారా ఈ ఆన్సర్ ని పొందుకోగలిగిన ఇది మనకు ప్రాక్టికల్ లెసన్ అనమాట కాబట్టి దేవుడు ఈ విషయంలో కొన్ని ఆశ్చర్య కార్యాలను మనకు ఈ పదకొండవ అధ్యాయము పన్నెండు పది మొత్తం మూడు చాప్టర్స్ లో కూడా మనం గమనిస్తూ ఉంటాం అనమాట దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలలో ఒకటేంటి హెబ్రిలో పత్రికలోని విశ్వాసాల గుంపు మనం ఇది కూడా ఒకసారి ధ్యానించాము ఆ గొప్ప సాక్షి సమూహనని ఇది వరకు ఒకసారి కాబట్టి అబ్రహాం విషయంలో కానీ తర్వాత మనకు తెలిసినటువంటి దేవుడి కార్యాలలో ఆయన ఆయన విశ్వాస జాబితాలో మనము గమనిస్తున్నట్టు ఏంటంటే సంపూర్ణము సంపూర్ణము అంటే దేవుడి కార్యాలో ఘన విజయము క్రీస్తుతో మనకు ఘన విజయం ఇది విశ్వాసము ద్వారానే సాధ్యము మనకు యాకోబు చేతి కర్ర మనకు సూచిస్తుంది ఆయన భవిష్యత్తును చూసిండు పర్లోక రాజ్యంలో చేరబోతున్న తన సంతానం చూసిండు ఎవరైతే ఏసుప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించి రక్షకుడని ఒప్పుకుంటారో వీళ్ళు మాత్రమే కాబట్టి పన్నెండు మంది గోత్రాలకు ఆయన దీవెన ఇస్తున్నప్పుడు వీరు ఈ లోకరీతిగా ఈ లోకరీతిగా వాగ్దాన పుత్రులు కానీ మనము దత్తపుత్రులం మనము వాక్యంను బట్టి దేవుడి యొక్క ఆజ్ఞను బట్టి ఆయన యొక్క వాగ్దానంను బట్టి ఈ లోకరీతిగా మనము కూడా యూదులమే మనము కూడా ఇస్రాయేలీలమే కాబట్టి ఇలాంటి వారందరినీ సూచిస్తూ ఆ చేతి పరం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది భవిష్యత్తులో వీళ్ళకు ఎందుకంటే మీరు ఆ దీవెనలను తర్వాత తీరిగా చదవండి ఆ పన్నెండు గోత్రాలతో ఏ విధంగా దీవించిండో ఆ దీవెనలో మనకు గమనించేది ఏంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడి కార్యములలో విశ్వాసం అనేదే మొదటి స్టెప్ అనమాట విశ్వాసము ఘన విజయముని ఇస్తుంది తర్వాత క్రీస్తుతో ఘన విజయం అది మామూలుగా ఎవర్తో కూడా రాదు ఒక ఏసు ప్రభువులో నమ్మకము ఏసు ప్రభువుల విశ్వాసంతోనే మనుషులను నమ్ముకునేట వ్యర్థం అన్నాడు కదా మనుషులు నమ్ముట కొంటే ఇహోవా కొరకు ఇహోవా సహాయం కొరకు ఆశపడుట మనకు అవసరం కాబట్టి ఆ విజయము క్రీస్తులోనే శోధన బాధల్లో అగ్ని పరిషల్లో దేవుని యొక్క ఆ మనకు విజయం ఇస్తుంది కాబట్టి శోధనలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి మనం ఎంతో అండి కొడుకు ప్రార్థిస్తున్నాం కదా ఆ కుటుంబాలను ఒకొక్కసారి నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా ఎంత వేదనలో వెళ్తున్నారు కాబంబాలు కదా చనిపోతున్నప్పుడు ఆ కుటుంబాల దిగులు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నేను ఈ లోకరీతిగా ఆ శరీరంకు విడుదల ఇచ్చినావు కానీ మిగిలి ఉన్న కుటుంబీకులకు మాత్రము బాధ ఎందుకంటే వారు సంపూర్ణంగా దేవుడిలో ఉంటేనేమో ఆనందము ఒకవేళ సంపూర్ణంగా దేవుడిలో లేక లోక రీతిగా ఆలోచిస్తూ దేవుడు అన్యాయస్తుడు అనేస్తారనమాట ఎందుకంటే దేవుళ్ళ వారు సంపూర్ణంగా లేడవారు విశ్వాసం సంపూర్ణంగా లేదు కాబట్టి ఇలాంటి వారందరికీ మనం జ్ఞాపకం చేయాలి ఎందుకంట మనము భవిష్యత్తును చూడగలగాల దర్శనం అంటాం దాన్ని భవిష్యత్తును చూడగలిగే దర్శనం మనకు అవసరం ఎందుకంటే మనము ఆ విశ్వాసము తోటే మనము గురి యొద్కు సంతృప్తికరమైన గొప్ప దైవభక్తిని కలిగి ఉండాలనేది మనకు వాక్యం చెప్తోంది ఎందుకంట ఎట్టివైనా వాడు వినయంగా పోరాడాలి బహుమానం పొందుటకు అని చెప్పి మనకు పౌలు భక్తుడు రెండవతి మూతిలో చెప్తాడనమాట రెండవతి మూతి రెండు ఐదులో కిరీటం పొందుకుంటకు సిద్ధపడదా కిరీటంను పొందుకుంటకు సిద్ధపడాలంట ఎందుకంటే ఏసు వద్దకు గురి వద్దకు పరిగెడుతున్నాను మీరు కూడా నాతో పాటు పరిగెత్తాలనే హెచ్చరికలు ఉన్నాయి అక్కడ ఆయన పరుగేడుతున్నాడు అంటే ఆ రోజుల్లోనే రెండు వేల సంవత్సరాల కిందటినే ఆయన పరుగు అయిపోయింది కానీ మనకు వాక్యం అందేసరికి ఆరు వందల సంవత్సరాలు పట్టింది ఇక్కడ కదా ఇప్పుడు మనం ఫోర్టీన్ లో ఈ బైబిల్ ప్రచరణ ప్రింటింగ్ జరిగింది ఆ ప్రచర జరిగిన తర్వాతనే భాష తెలిసిన వారు చదవడం మొదలుపెట్టిండ్రు భాష తెలియని వాళ్ళు చెప్పేది వింటూ ఈ విధంగా విశ్వాసం అనేది భూమి మీద చాలా లేట్ గా మొదలువైంది ఎందుకంటే అంత ఈజీగా చెప్పిన మాటలు ఎవరు వినరు చదివి ధ్యానించి అందులోని సత్యాలను గ్రహించిన గ్రహించినప్పుడే ఆత్మలో వికసిత కదా ఆత్మ అనేది మెచ్యూర్ అవుతుంది కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మగలరు విశ్వసించగలరు ఎందుకంటే విశ్వసించని వాడికి శిక్ష విశ్వసించని వాడికి శిక్ష కాబట్టి శిక్షకు పాత్రులు చాలా మంది ఉన్నారు ఇంకా ఎంతో మంది వినాలని చెప్పి దేవుడు ఈ కాలంలోని టెక్నాలజీని కూడా దేవుడు ప్రజల ఉపయోగిస్తున్నారు భక్తులందరి చేత ఉపయోగిస్తారు ఎంతో టెక్నాలజీ తోటి వాక్యం వాక్యం నలు మూల ప్రపంచమంతటా వెళ్తోంది కానీ అందులో ఏర్పరచబడిన వారు మాత్రం కొద్ది ఉంటారు కాకపోతే అందరికీ చెప్పబడుతుంది వాక్యం ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే నిలబడతారు వారు మాత్రమే నిలబడతారు ఎందుకంటే ఆ నమ్మకము గొప్ప కార్యములను వాళ్ళ జీవితాలలో చేయి చేయిస్తుందనమాట మీరు అదే హెబ్రి పత్రికలో పదకొండో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు ఒకసారి చూడండి పదకొండులో ముప్పై ఏడు వచనాలు ముప్పై ఏడు ముప్పై కూడా చూడండి ఒకసారి అక్కడ మనకి ఏం గమనిస్తున్నామంట ఇంకా కొంతమంది విశ్వాసము ద్వారా శ్రమలు అనుభవించడానికి సిద్ధపడిన వారు అంటే ఇప్పుడు సేవకులలో చాలా మంది విస్తారంగా సేవ చేస్తూ నాలుగు దిక్కులు వెళ్తున్నాం కదా నలుగుదిక్కుల ఇంటింట హాస్పిటల్స్ అన్ని మనం ఎవరు ప్రార్థనకు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఇంటి దగ్గరలో ఎవరు వస్తే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం లేదా వాక్యం వాక్యం చెప్తున్నాం ఇట్లా ఎంతో మంది మనలాగా విశ్వాసులను గురించిన అక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తుంటమాట రెండు వచనాలలో కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు ఎగ్జాంపుల్ మనకు స్టేఫన్ కదా స్టేఫన్ అక్కడ ఆయన రాళ్లతో కొట్టబడినప్పుడు విశ్వాసం పైన ఏం చూసిండు పరలోక రాజ్యం తెరవబడిట అక్కడ ఏసు తండ్రి కుడి పాశ్వంలో కూర్చుని ఉండుట చూసింది రాళ్లతో కొట్టబడుతుంటే మనం ఏం చేస్తాం మామూలు అయితే ఏడుస్తాం కదా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మోఖం కళ్ళు పాడవకుండా ఏమేమో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాం అంటే శరీరాన్ని కాపాడుకునేటికీ సిద్ధపడతాం కానీ అక్కడ స్టెఫను తన ఆత్మను సిద్ధపరచుకుంటున్నారు శరీరం వదిలేసింది దానికి ఎన్నైనా దెబ్బలు తగిలింది ఎందుకంటే దాన్ని వదిలేసుకోవాల్సిన శరీరమే కదా ఇది ఇక్కడ రాళ్ళ దెబ్బలతో తగిలినా పర్వాలేదు కానీ తను చూడాల్సింది ఏంటి తన భవిష్యత్తుని యాకబు చూసింది ఏంటి తన బిడ్డల భవిష్యత్తుని కెటి కర్ర మీద ఆధారం చేసుకున్నాడు ఏసు ప్రభువునే ఆధారం చేసుకున్నాడు చేసుకొని భవిష్యత్తును చూడగలిగింది అయినా భవిష్యత్తును చూడగలిగింది విశ్వాస ప్రయాణంలో ఆ ఏసు ప్రభువు యొక్క తోడు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనకు కనిపిస్తుంది కాబట్టి రాళ్లతో కొట్టబడిన హతసాక్షి అయిన స్టీఫన్ మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే రంభంతో కోయబడ్డ చంపబడ్డ శిష్యులు డిసైకిల్స్ అంటాం కదా ఆ పోస్తులు చాలా మంది దాంట్లో మనకు ప్రవక్త వేసేవాడు రంభంతో కోయబడ్డారు అలాగే శోధించబడిన ధాన్యలు చెడ్డకు మెషకు అభిజ్ఞరు వారు విశ్వాసంలో సాగినరు అంటే మేము పూజించుచున్న దేవుడు మేము నమ్మిన దేవుడు మేము విశ్వసించిన దేవుడు మమ్మల్ని ఈ శోధన నుంచి తప్పించగల సమర్థుడు అనే ఒక డిక్లరేషన్ చేయగలిగింది ఎంత గొప్ప విశ్వాసం కదా అది ఎంత గొప్ప విశ్వాసం కాల్చబడుతున్నారు సింహాల నోట్ల వేయబడుతున్నా కూడా వాళ్ళు ఆ మాటలు చెప్పగలుగుతున్నారు అంటే అది గొప్ప విశ్వాసం గొప్ప సమస్యలు రాగానే పారిపోయేవారు కాదు వీళ్ళు మనకంటే వీళ్ళు ఎగ్జాంపుల్స్ మోరల్స్ అనమాట వీళ్ళు మనము వీళ్ళని రోల్ మోడల్ గానే పెట్టుకోవాలి ఎందుకు అంటే అంత గొప్ప విశ్వాసం ప్రదర్శించిన వీరు మనకు వచ్చి చిన్న చిన్న సమస్యలతో కృంగిపోతుంటాం మనకు వచ్చి చిన్న చిన్న సమస్యలకి బాధపడుతుంటాం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటాం ఏంటి జీవితం ఏంది నా ఈ సేవ అనే కొన్నిసార్లు ఒక రకమైన నిర్లిప్త కదా నిర్లిప్త అసలు ఆశ లేకుండా సంతోషం అనగే లేదనమాట చేసినా కూడా ఆత్మను సంపాదిస్తున్నాం కానీ ఏంటో అసంతృప్తి ఒక మూల ఉంటది కారణం ఏంటంటే ఎక్కడో మన విశ్వాసంలో లోపం మన నమ్మకంలో లోపం కానీ ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము వాళ్ళు షడ్రక్ మోక శోధనకు నిలబడ్డారు అందుకే వాళ్ళని దేవుడు ఏమంటాడు విశ్వాస వీరులు అంటున్నాడు దేవ్రీ పత్రికలు పౌలు విశ్వాసంలో వీరులు అటవీ అదేవిధంగా ఖడ్గంతో చంపబడ్డ పాప్తి స్వమిచ్చు ఇంకా ఇలాంటి వారి సేవకులు ఈ రోజు కూడా ఖడ్గంతో చంపబడుతున్న వారు చాలా మంది ఉన్నారు కాల్చి కొంతమందిని కదా మనము ఒరిసా ఎగ్జాంపుల్ తీసుకుంటాం గ్రామ్ స్టేమ్స్ గురించి మొత్తం పడుకున్న కుటుంబం ని తండ్రి కొడుకులని కాల్ చేసింది అక్కడ అయినా సరే ఆ తల్లి క్షమించగలిగింది ఆమె గొప్ప విశ్వాస వీరు కదా క్షమించిందంట వాళ్ళని కంప్లైంట్లు చేయలేదు కోర్టు కేసులకు వెళ్ళలేదు నా భర్త నా బిడ్డలను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు ఇక్కడ అని చెప్పి వాళ్ళని విసుక్కోలేదు అక్కడే నిలబడింది ఆమె విశ్వాసము అట్లాగే ప్రదర్శించుతున్నారు ఏ లోక ప్రీతిగా ఇప్పుడు కూడా అప్పుడు కాలంలోనే కాకుండా ఈ రోజుల్లో కూడా వీళ్ళందరూ ఆడవు అడవులలో కొండల్లో గుహల్లో సొరంగాల్లో ఎక్కడెక్కడ విరుగుతున్నారో కదా మనం చూస్తాం ఏలియాన్ ఎంత దూరం ప్రయాణం చేసిండో అలాగే భారతీయ స్నేహితు యోహాను అని భయంకరంగా చిత్రవద చేసిండో విశ్వాస వీరులే వీళ్ళకి ఏంటి ఈ శరీరము శాశ్వతమైనది ఈ శరీరము దీంట్లో నుంచి ఆత్మ విడుదల వచ్చిన రోజు వారికి పరలోకమే ఎందుకంటే ఏసు సన్నిధిలో రేప పాటలో వాళ్ళు అక్కడ నిలబడతారు ఒక సెకండ్ ఇక్కడ శరీరంలో నుంచి విడుదల పొందితే మరో నిమిషము ప్రభు సన్నిధిలో ఉంటారు ఆ విశ్వాసము ఆ నమ్మకంతో శరీరానికి ఎన్ని శ్రమలు వస్తున్నా భరిహించటానికి సిద్ధపడ్డారు అక్కడ మనం గమనించాల్సింది ఏంటి శరీరానికి శ్రమలు వస్తున్నాయి కాబట్టే ఆత్మలో సిద్ధపడ్డారు ఆత్మలో సిద్ధపడాలి ఇట్లా ఇంకెంత మందినో గురించి మనము దేవుని యొక్క మహిమ గల బైబిల్ నిండా చూస్తుంటాం అందరి విశ్వాసం ద్వారా సాక్ష్యంను పొందినవారు ఇక్కడ మనకు మది ముఖ్యమైన ద్వారా సాక్ష్యంను పొందుతా మనకి ఇప్పుడు రోగు రోజు రోజు సమస్యలు ఉన్నాయి కదా జీవితం ఈ లోకంలో మీకు శ్రమ ఉన్నాడు కాబట్టి రోజువారీ శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి సమస్య ఒక పోరాటమే ప్రతి సమస్య మనకు యుద్ధమే ఈ యుద్ధంలో మనం ఏం చేస్తున్నాము దేవునికి మహిమకరంగా ఈ విశ్వాసం ద్వారా సాక్ష్యంను పొందుతూ ఉన్నాం ఇది అనుదిన కార్యము ఒకసారి సాక్ష్యం చెప్పేసినాక ఇంకా అయిపోదు సాక్షి జీవితం అనుదినము సాక్ష్యము మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడు ఎన్ని సందర్భాల నిలబడితే అన్ని సందర్భాల్లో కూడా మనకు సాక్ష్యం ఇచ్చే దేవుడు మన దేవుడు ఎందుకంటే మనం ఆనుకున్నది జీవము కలిగిన తండ్రి మీద మనం ఆనుకున్నది విగ్రహం మీద కాదు శిలువ మీద కాదు కదా యశుప్రభు బొమ్మ మీద కాదు జీవించి ఉన్న దేవుడు మన చుట్టూ తన ఆత్మ చేత నడుస్తున్న దేవుడు మన మధ్యలో నివసించే దేవుడు ఎందుకంటే మనమే ఆయన ఆలయం కాబట్టి మనమే ఆయన ఆలయం కాబట్టి ఈ ఆలయంలో ఆయన మహిమ పరచబడాలి కాబట్టి ఈ విశ్వాస జీవితంలో మనం ఎంతమందిని గమనిస్తున్నామో వీరందరి విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినవారు అండ్ మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం ఇక్కడ ఒక పాయింట్ చూడండి మనం లేకుండా లెవెన్త్ చాప్టర్ లో లాస్ట్ వర్సెస్ అనమాట ముప్పై తొమ్మిది ఆ నలభై ముప్పై ఎనిమిది చాప్టర్ లో మనం లేకుండా వాళ్ళ నంబర్ కంప్లీట్ కాదు అని చెప్తున్నాడు అంటే ఈ కొత్త నిబంధన విశ్వాసులకు దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చింది పాత నిబంధనలో ఎంత మంది విశ్వాసులు వీరులు ఉన్నారు కదా నమ్మకంతో దేవుని కొరకు బ్రతికిన వారు ఆయన కార్యాలను జరిగించిన వారు అనుభవపూర్వకంగా దేవుడిని తెలుసుకున్న వారు ఉన్నారు మనము నూతన నిబంధనలో ఏ సుప్రభువు ద్వారా ఆయన రక్తం చే కడుగబడిన వారం ఇప్పుడిప్పుడు రెండు వేల సంవత్సరాల నుంచి పెరుగుతున్న జనాభా ఇది కానీ ఆరు సంవత్సరాల నుంచి ఉన్న జనాభాలో విశ్వాసులు ఉంది కదా హెబ్రి పత్రిక మొత్తము వీరందరూ నమ్మకాన్ని బట్టి దేవుని మెప్పును పొందారు కానీ వాగ్దానము నెరవేర్పు అమలు జరగలేదు అనుభవించలేకపోయినారు వాళ్ళు వాగ్దానం ఏంటి కానాను పరమ కాని కానీ పాత వాళ్ళకి ఈ అవకాశం లేకుండే కాని అది ఉంది అది వస్తది పరమ కానాను దేవుని సన్నిధి ప్రత్యక్షత ఇవి దొరుకుతాయి అని చెప్పి నమ్మకంతో జీవించి వారి కాలంను మొగించుకున్నారు వారి కాలంను ముగించుకున్నారు ఈ లోకంలో జీవించడానికి వారు తగరు అన్నట్టు లోకం వారిని చూపి చూసింది ఈ లోకంలో వీళ్ళు పనికి రారు అని చెప్పి ఆ విశ్వాస వీరుల గురించి మాట్లాడుకుంటారు అబ్రహాం లాంటి వీరుడు అవసరమ దేవుడు అడుగగానే బలి వాలన అంత సమర్పణ అవసరమాంట్లు ఎగటాళి చేసిన వాడు కూడా ఉన్నారు కదా వీరు జీవించడానికి తగరి లోకరీతిగా వీళ్ళు పనికి రారు అని డిక్లేర్ చేయబడ్డారు వీళ్ళందరూ డిక్లేర్ చేయబడ్డారు కానీ వాస్తవము ఇందుకు డిఫరెంట్గా ఉంటుంది వారు ఈ లోకంలో గాయం అనుకున్న నివాసం లేదు కదా ఈ లోకము అశాశ్వతము ఇక్కడ పర్మనెంట్ అనేది ఏది లేదు పర్మనెంట్ అనేది ఏది లేదు కానీ దేవుడి వారిని పరలోకపు ఇంటి కోసమే సిద్ధపరిచి అప్పట్లో పరలోకం వాళ్ళకు చెప్పబడలేదు ఆ వాక్యము విత్తబడలేదు కానీ నిరీక్షణ దేవుని సన్నిధి వాళ్ళ నిరీక్షణ ఒకటి ఏంటది మోసం ఒక్కడైనా దేవుని చూడాల్సింది ఆయన నీడని చూడాల్సింది ఆయన మహిమను చూడాల్సింది ఇంకా అనేకులు చూడాలి కదా అనేక చూడాలి అది చూడటానికి వారు నిరీక్షించి దానిని పొందుకోవటానికి వారు ప్రయాసపడ్డారు ఆ ప్రయాసము మనలో ఉండాలి ఆ ప్రయాసము ఆ నిరీక్షణనే దేవుడు మనలో ఈరోజు కోరుకుంటున్నాడు ఎందుకంట ఈ వాగ్దానాలన్నీ క్రీస్తు తెచ్చే దీవెనల గురించే కదా పాత నిబంధనలో వాళ్ళకి చేసిన వాగ్దానము పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఈ లోకరీతిగా కాదు పరలోకరీతిగా ఉండే ఆ దేశం గురించి మాట్లాడింది దేవుడు లోకంలోని ఆ దేశం గురించి మాట్లాండింది దేవుడు అందుకని మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ దేవుడి కార్యాలు ఆశ్చర్యంలో అద్భుతములు కానీ మానవుడు తనకున్న లిమిటెడ్ మిడిమిడి జ్ఞానంతో ఆ అదృశ్యమైన లోకాన్ని చూడగలగడానికి ప్రయాస లేదు ఆ అద్భుతమైన లోకం ఒకటి ఉంది ఈ విశ్వాస చూశారు కాబట్టే దేవుడు వారికి పరీక్షలో నిలబడ్డారు ఎంత కఠినమైన పరీక్ష లోబడ్డారు తర్వాత వారి సమర్పణ జీవితమే అందుకు సాక్షి సమర్పించుకున్న జీవితం అది కాబట్టి మనం ఏం గమనిస్తున్నాము మనుషులుగా వాళ్ళు ఒకటి రెండు చిన్న తప్పులు చేసినా క్షమించగలిగిన దేవుడు ఎందుకంటే కృప అప్పటి ఉంది వారి మీద దేవుని యొక్క చిత్తము వారి విషయాల్లో ఎంత గొప్పగా ప్రయాణం చేసింది మనము ఆ అడవిలో ఆ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో ఆ నలభై సంవత్సరాల అడవుల్లో కదా దాస్య జీవితంలో మనం గమనిస్తున్నాం దేవుడు వారి అంగలార్పుని విన్నాడు వారి కన్నీరుని చూసిండు వారి మొర పరలోకమునకు చేరింది అంటున్నాడు కదా మన అంగలార్పు మన కన్నీరు మన మొర పరలోకంనికి చేరగలిగే అంతగా మనం ప్రా ప్రార్థన చేస్తున్నామా మన విశ్వాసం ప్రకటిస్తున్నామా అవతల వ్యక్తి చెప్పేటప్పుడు మనము చెప్పడానికేనా అది మనకు కూడా వర్తిస్తుంది అని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంట మనం ఆ ముప్పై తొమ్మిది నలభై వచ్చిన మనం ఏం గమనిస్తున్నామంటే ఈ విజయమును చూసిన వాళ్ళందరి విషయంలో కొన్ని లిస్టు ఉందనమాట క్రీస్తుకు ముందు జీవించిన విశ్వాసులు ఆరు వేల సంవత్సరాల ముందు నుంచి బైబిల్లో మనకు లెక్క స్టార్ట్ అయినప్పటి నుంచి లెక్కకు ముందు ఎంతమందిలో మనం తెలియదు కానీ లెక్క స్టార్ట్ అయినప్పటి నుంచి క్రీస్తుకు పూర్వం అంటే నాలుగు సంవత్సరాలు క్రీస్తు తర్వాత అంటే క్రీస్తు శకము అంటే రెండు సంవత్సరాలు ఈ సిక్స్ ప్లస్ ఇయర్స్ లో అప్పటి నుంచి ఉన్న విశ్వాసులు అబ్రహాం కాలము ఆది ఆదాము కాలము నుంచి అనుకోండి వారు క్రీస్తుకు ముందు జీవించిన విశ్వాసులు ఆయన వచ్చాక నమ్మిన విశ్వాసులు కలిపి ఒకేసారి సంపూర్ణత కావాలి దేవుడు అందుకే అపర్లోక రాజ్యం వారికి చూపించలేదు అపర్లోక రాజ్యం గురించిన విషయాలు మర్మాలు వాళ్ళకి తెలియదు కానీ వారికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ ఏంటి ప్రభు సన్నిధిలో చేరట అప్పట్లో వారికి ఒకే ఒక నిరీక్షణ ప్రభు సన్నిధిలో చేరితే చాలు ఈ లోకరీతిగా ఎంత ప్రయాసం జరిగినా శరీరానికే కదా ఈ శరీరం వదిలేసి వెళ్ళిన తర్వాత ఆత్మ వరలోకంలో ఆనందిస్తుంది ఈ నిరీక్షణతో వారు దేవుని ఎంత గట్టిగా విశ్వాసంతో ఉన్నారు మన నిరీక్షణ అంత గట్టిగా ఉందా ఈ లోకరీతిగా పిల్లల భవిష్యత్తు మన మన భవిష్యత్తు మన ఆరోగ్యము మన జీవితము మన ఉద్యోగాలు కదా మన చదువులు మన ప్రయాస మన స్టేటస్ ఇవేనా మన పోరాటము మనం ఇంకా దానికి మించి ఒక భవిష్యత్తుని చూడగలగదమా కుటుంబం అక్కడ చేరాలి ప్రభు సన్నిధిలో నిలబడాలి కదా మనం రెండవ మరణమును తప్పించుకోవాలి ఇవన్నీ మన నిరీక్షణ ఎందుకంటే ఆధారం ఎవరు మన వాక్యమే ఆధారము వాక్యమే కాబట్టి ఈ వాక్యం మనం నమ్ముకున్నప్పుడు మన ఇతరులకు ప్రకటిస్తున్నాము కాబట్టి వారు ఈ విశ్వాసంలో అంత ఉన్నట్లు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారు కూడా విశ్వాసంలో ఇంత స్థిరత్వంలోకి రావాలి జస్ట్ వాక్యం చెప్పి వదిలేస్తే సరిపోదు వారికి ఇప్పుడు స్వస్థత కోసం ప్రార్థన చేసి వదిలేస్తే సరిపోదు ఎందుకంటే ఆత్మాని మధ్యలో వదిలేయకూడదు మనం కదా ఆ విశ్వాసంలోనికి నెట్టడానికి వారిని దేవుడి సన్నిధి వరకు తీసుకురావటానికి మన ప్రయత్నము ఇది కూడా కేవలము నిరీక్షణతోనే చేయగలం ప్రభు యొక్క వాక్యం పైన ఆధారపడి చేస్తున్నాం కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఎందుకంటే వాడు దేవుడి ఎన్నికలో ఉంటే ఖచ్చితంగా రక్షణ ఆ మార్గంలోనికి వచ్చేస్తాడు దేవుడి ఎన్నికలో ఉండాల్సింది కాబట్టి ఆ దేవుని ఎన్నికలో ఎవరు తప్పిపోకూడదు ఎందుకంటే దేవుడు నరకానికి కొంతమందిని ఏర్పరిచింది ఆల్రెడీ నరకానికి కొంతమందిని శాతానికి త్వరగా లోబడిపోతారు ఎందుకంటే వీళ్ళు వాక్యం వినరు వాక్యం చెప్తుంటే విసుక్కుంటారు వాక్యంని అర్థం చేసుకోవటానికి ఒక్క సెకండ్ కూడా ప్రయత్నం చేయరు చెప్తుంటే ఎగో తాడనమాట మీరండి పిచ్చి కథలు చెప్తున్నారు ఎక్కడున్నాడు దేవుడు ఎవరండి దేవుడు మాట్లాడే గుంతులు చాలా మంది ఉన్నారు ఇవి క్రిస్టియన్ నేషన్స్ లో కూడా ఉన్నారు కదా ఒక ఇండియాలోనేనా క్రిస్టియన్ క్రైస్తవ దేశాల్లో కూడా చాలా మంది ఉన్నారు అట్లా అని చెప్పి దేవుడు విశ్వాసం పోగొట్టుకుంటాడా కదా ఏలియా తరఫున మిగిలిన వారు ఇంకా కొంతమంది ఉన్నారు నా కొరకు దేవుడు బయలు ప్రవక్తలు ఎంతమంది కాలిపోయినా నా కొరకు ఇంకా నేను ఒక జనాంగం ఒక గుంపును మిగుల్చుకున్నాను అంటాడు దేవుడు అందుకనే ఆయన నంబర్ మనం రాగలగాలి ఆయన నంబర్ మనం ఉంటున్నామంటే అది మన సొంత కార్యము కానే కాదు కదా దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు కాబట్టి మనం ఏం గమనిస్తున్నాం ఈరోజు అంటే దేవా నీ కార్యములలో మేమున్నాము నీ ప్లాన్ లో మేమున్నాము కదా నీ ప్లాన్ లో మేము ఉన్నాము కాబట్టి ఈ ఆయన వచ్చాక నమ్మిన విశ్వాసులు కలిపి ఒకే పరిపూర్ణ ఒకేసారి సంపూర్ణ నంబర్ సంపూర్ణ నంబర్ గా మిగులుతామంట కాబట్టే ఇది దేవుడి ఏర్పాటు అందుకనే ఆయన టూ కదా క్రీస్తు శకంలో ఆయన రావటము ఆయన ముప్పై ఏళ్ళ జీవితంలో తన సేవా జీవితం మూడు సంవత్సరాలు ఆ విధంగా దేవుడు తన సేవను ముగించుకున్నాడు ఎందుకంటే ఎంత నిమిత్తం ఆయన పంపబడ్డాడు ఆయన ఎవరు అంటే ఆయన దేవుని నోటి మాట కాబట్టి మాట శరీరము ధరించుకుందట కదా మనకు యోహాంశ వార్తలు కనబడుతుంది మాట దేవుడి నోటి మాట ఆయన శరీరము ధరించుకొని రావాలి ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనవు దేవుని రాజ్యంలో పాలు పంపులే లేవు రక్త మాంసాలు తగ్డంత ఆత్మతోటే జీవితం మహిమతోటే జీవితం కాబట్టి రక్త మాంసములు కావాలి దేవుడు రావాలి అంటే దేవుడు అందుకే మానవ రూపంలో ఒక స్త్రీని ఎన్నుకున్నాడు అనమాట కాబట్టి మనము కన్య అయిన మరి ఏం చెప్తాము షీ ఇస్ ద చోజన్ వర్జిన్ ఉమన్ వర్జిన్ లేడీ పరిశుద్ధురాలైన కన్య దేవుడు ఏర్పరచుకున్నది ఒక కన్య ఈ రోజుకు ఇస్రాయేల్ దేశంలో ఇంకా వేర్ చేస్తాం కదంట కన్యలు యేసుప్రభు మళ్ళీ రా మళ్ళీ వస్తాడు అయినా జన్మిస్తాడు అని కానీ వాళ్లకు గ్రహింపు లేదు ఎందుకంటే ఆత్మ ఇంకా అక్కడ సంచారం చేయలేదు కానీ నడిపింపు దేవుడిది ఉంది కాబట్టి వారికి యుద్ధాలలో విజయాలు ఇస్తున్నాడు వారి కార్యంలో దేవుడు ఎంతో గొప్ప జ్ఞానం ఇస్తున్నాడు కదా తను ఎంతో గొప్ప చేయాలి కాబట్టి ఆ జీవితాలలో జరిగిస్తున్నాడు కానీ ఆత్మ కార్యం అనేది దానికి ఒక టైం పెడుతున్నాడు ఈ లోకరీతిగా అన్యులకు ఇవ్వవలసిన గడువు పూర్తి కావస్తుంది ఇప్పుడు మన ప్రయాసేంటి ఈ అన్యులు గడువుని పూర్తి కాకముందే మనకు మనకు వీలైనంత వరకు ఈ వాక్యని బోధించటం వరకి దేవుని జ్ఞానంను పంచటం కాబట్టి ఈ నెంబరు ఆ నంబర్ అంటే పాతకాలంలోని విశ్వాసులు కొత్త నిబంధనలోని విశ్వాసులు అందరూ కలిపిన ఒక సంపూర్ణ సంఖ్య ఒక సంపూర్ణ సంఖ్య ఇది కంప్లీట్ అయితేనే యేసు యొక్క బలి మీనింగ్ఫుల్ అనమాట దానికి ఒక అర్థం ఒక అర్థవంతమైన బలియాగము విశ్వాసులను కల్పి ఒకేసారి సంపూర్ణ చేయటం అనేది దేవుని యొక్క చిత్తం ఈ సంపూర్ణత కోసమే యేసు ప్రభువు భూమి రావటము ఆ కార్యం శిలువ కార్యంలో ఆ పస్కా బలి పశువుగా ఆయన తన తాను సమర్పించుకుని తన ప్రాణంను పెట్టుటకు సిద్ధపడినాడు తన ప్రాణంను పెట్టుటకు అంటే రక్త మాంసంలో ఉన్నటువంటి దేవుడి వాక్కు అది దేవుడి వాక్కు శరీరంను ధరించుకొని శిల్వయాగం చేసింది సేవ చేసింది స్వస్థతలు ఇచ్చింది అద్భుతాలు చేసింది ఈ వాక్కునే మనం ఈరోజు ఆశ్రయిస్తున్నాం ఆ వాక్కునే శరీరధారి అవతరించింది కాబట్టి మనం ఆశ్రయించేది ఎవరిని ఏసు ప్రభుని ఈ వాక్కుని వారు తెలియక ఆశ్రయించినారు పూర్వీకులు వాళ్ళకి తెలియదు ఏసు ప్రభు అని తెలియదు కానీ ఆ పర్శుదాత్మ దేవుడు అప్పటి నుంచి కూడా ఎందుకు మనం ఆది చూస్తామో పరిశుద్ధ ఆత్మ జలముల మీద అల్లాడు చూడలేను అంట మొదటి అధ్యాయం మాది అంటే ఆత్మ అప్పటి నుంచి ఉంది అందుకే భూమి పునాదులు వేసిన పేక మునిపి నేను అక్కడు చెప్పి కొంతమంది ప్రశ్నించిడు యూదులు తర్క్ తర్కించింది జ్ఞానులు ఎందుకంటే ధర్మశాస్త్రం ఎదిగిన వాళ్ళు మేము అక్కడ ఏసు ప్రభు చూడనే లేదే అంటారు వారికి ఈ ఆత్మ జ్ఞానము ఎందుకు లేదు అంటే ఆత్మీయ నేత్రాలు ఇంకా విప్పబడలేదు ఇంకా విప్పబడలేదు కాకపోతే అక్కడ వారికి ఒక నిరీక్షణ దేవుడు కాబట్టి ఆ నిరీక్షణలో వాళ్ళు ఏసుప్రభుని ఎప్పుడో చూసిండు ఆయన కార్యులను అర్థం చేసుకుంటారు కానీ వారికి విడుదల లేకుండే ఎప్పుడు వచ్చింది అంటే ఆయన వారిని పరలోకం తీసుకెళ్ళటానికి శిల్వ యాగము ద్వారా ఆ దినమున్న గొప్ప భూకంపం కలిగింది యేసు ప్రభు శిల్వలో మరణించినప్పుడు గొప్ప భూకంపం తర్వాత పగలే చీకటి అయిపోయింది ప్రకృతే చీకటి అయిపోయింది ఆ టైంలో సమాధులు ఏసు చనిపోవటము ఆయన సమాధి కార్యము ఆయన పునరుద్ధన కార్యంతో అక్కడ జరిగిన గొప్ప కార్యాలు మనకు తెలుసు కదా సమాధులు పెరవబడ్డాయి అనేకులు పరిశుద్ధులు లేచారు ఈ వాక్యం మనకి ఎక్కడ చర్చిస్తా చెప్పనే చెప్పారన్నమాట చెప్తే దేవుడి కార్యంలోని వివరించడానికి ఇంకా కొంత జ్ఞానం అవసరం ఉంటుంది వాళ్ళకి అంత అవసరం లేదు ఎందుకంటే ఈ మోకాలకు ఇంత చెప్తే చాలు అనుకునే ప్రా పాస్టర్స్ నే మనం చూస్తాం వీళ్ళకి ఇంకెక్కువ చెప్తే మనకే ప్రమాదము మనల్ని మించిపోతారని భయం కూడా ఉండొచ్చు కాబట్టి కొన్ని సత్యాలను మరుగుపరుస్తుంటారు చర్చెస్ లో గోరెల్లాగా వెళ్తున్న చర్చెస్ సంఘస్తులు ఏం చేస్తారంట వాళ్ళు చెప్పిండే వేదము వాళ్ళు చేసేదే గొప్ప అని చెప్పి వినేసి దులుపుకొని బయటకు వస్తుంటారు అందుకే పరిశుద్ధాత్మ కార్యము ఆ గృహములలో వాళ్ళ జీవితాల్లో జరగటం లేదు నిజంగా దేవుడు ఆ గృహములలో జరిగిస్తే ఎంత ఆశ్చర్యమైన కార్యం జరుగుతాయి కదా వాళ్ళది గుర్తించలేకపోతున్నారు కానీ ఆ నంబర్ పాత కాలంలో పాత ఉన్న పరిశుద్ధులు ఈ గొప్ప సాక్షి సమూహాలు అందరూ లేచి తమ తమ వారికి అగ్గుపడ్డారంట మిగతావారంతా పరలోకమునకు మహిమ శరీరంతో వెళ్ళిపోయినారు మేఘముల కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ముప్పై తొమ్మిది నలభై వచ్చినాల్లో ఆ ఎవరికైనా ఎప్పుడైనా సంపూర్ణ సిద్ధి కలగడానికి అదొక్కటే మార్గం ఏంటా మార్గం అంటే ఏసు మార్గం సంపూర్ణ సిద్ధి కలగాలంటే ఏసు ప్రభు ద్వారానే సాధ్యం పరలోకంలోకి ఆయన మధ్యవర్తి దేవుడికి మనరులోకి మధ్యవర్తి ఆయనే ఆయన ద్వారానే ఆ మార్గం తప్ప వేరే దారి లేదు అనేది అందరూ తెలుసుకోవాలి ఈరోజు పాత నిబంధనలు వాళ్ళందరూ తెలుసుకున్నారు నిరీక్షించరు కానీ ఏసు ప్రభు బలియాగం తర్వాత వారికి విడుదల కలిగింది వారి ఆత్మలకు విడుదల కలిగింది కాబట్టి సంపూర్ణ సిద్ధి కలగడానికి ఏసుక్రీస్తే మార్గం అని ఏసుక్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు అంతిమ పరిపూర్ణత సంభవిస్తూ ఇప్పుడైతే ఒక పాటు సంపూర్ణత ఏంటంట పాత నిబంధన విశ్వాసులు కొత్త నిబంధనలోని విశ్వాసులు ఇంకా కొంతకాలం వరకు ఈ పరశుధాత్ముడు కార్యం జరిగించిన కృపకాలంలో ఇంకెంతమంది దేవుణ్ణి హత్తుకుంటారు ఈ నంబర్ కంప్లీట్ కావస్తుంది అంత్యకాలంలో జరుగుతుందన్నాడు కదా దేవుడు అంత్యకాలం అంటే నిన్నమోన కాదు కదా రెండు సంవత్సరాల నుంచి చెప్పబడుతున్నమాట ఇది కదా అప్పటి నుంచి అందరు ఏమంటారు మేము మా విన్నాము మేము మా విన్నాము మా అవతాతలు చెప్తున్నప్పుడు విన్నాము ఇదిగో వస్తున్నాడంత దేవుడు అదిగా వస్తున్నాడంటే దేవుడు అని చెప్పే ఇట్లా రెండు వేల సంవత్సరాలు అయిపోయింది అంటే ఈ మాట మొదలైంది టూ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి అంతం వస్తుంది అంతం వస్తుంది అది కొంతమందికి ఇప్పుడు ఏగటాళ్ళకు అవుతుంది ఏంటి ఆధారం అని చెప్పి అడుగుతున్నారు ప్రూఫ్లు కావాలన్నమాట ఇప్పుడు జనాన్ని ప్రూఫ్ చేయండి మీరు అంటున్నారు వంటకాలం వస్తుందంటే కాబట్టి మనం ఏం జ్ఞాపం చేస్తాం వాళ్ళకి కరువులు భూకంపాలు యుద్ధాలు ప్రేమ చల్లారిపోవటము ద్వేషము కథలు పెంచుకోవటము కదా ఇవన్నీ కూడా అవే ప్రూఫ్స్ అనమాట అంత్యకాలము సమీక్షించింది అనడానికి ప్రూఫ్స్ నేను తలుపు వద్దనే ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు తలుపు అంటే ఇంకా సింహాసనం మీద లేడు ఆల్మోస్ట్ వచ్చేసిందని చెప్పి టూ ఇయర్స్ నుంచి చెప్తుందన్నమాట ఎందుకంటే దేవుని టైము మన టైంతో పోల్చలేండి ఆయన టైంలో ఆయన చేయాల్సిన కార్యం జరిగిస్తారు కాబట్టి రాకడ దినంలో వస్తున్నాయంటే ఆల్రెడీ మనము అంత్యకాలపు యొక్క చిహ్నాలనే చూస్తున్నాం అనుభవిస్తున్నాం కూడా కదా రకరకాల రోగాలు రకరకాల వైరస్ ఎంత భయంకున్న వైరస్లు అంటే వస్తుంది ఒక వైరస్ అంటే ఒక ఇరవై లక్షల మందిని తీసుకొని అంటే భూమిని క్లీన్ చేసేస్తుంది ఆ వైరస్ ఎంత మందు చనిపోతున్నారు ఎంత మందు పోతున్నారు ఈ కరువుల ద్వారా ఆకలికి అలమటించి చనిపోయే నంబరే హంగర్ డెత్ అంటాం స్టార్లేషన్ డెత్ అంటాం ఎన్నో దేశాల్లో ఎడార్లు ఇవన్నీ కూడా కరువు సూచనలే అంత్యకాలంలో జరగవలసినవే అన్నీ జరుగుతున్నాయి అయినా సరే మనిషి హృదయము ఇంకా ఇంకా కఠినం ఫరో ఎంత కఠినపరుచుకున్నాడో అంతకంటే ఎక్కువనే కఠినపరుచుకుంటున్నాం మళ్ళీ మాట్లాడతాం ఏంటి ఫరో కనుక నిజంగా మనిషి అయితే వాడు నిజంగా ఆ వాక్యం నమ్మి ముందుకు సాగి ఉండింటే ఇన్ని కరువులు ఇన్ని టెబుళ్ళు ఇంతమంది జనాభా చావులు జరగకపోయేవి కదా వాడొక మూర్ఖుడు అంట వాడొక మూర్ఖుడు అంటారు కానీ అది ఎందుకు జరిగింది అనేది దేవుడు తెలుసు ఆయన కఠినపరచడం ద్వారా ప్రభు యొక్క కార్యంలోని ఇస్రాయేలీలు చూడగలుగుతున్నారు మనం మోసే తొంభై యొక్క కీర్తనలు చూస్తాం కదా ప్రభు యొక్క కార్యంలోని ఎట్లా వివరించిండు అంటే ఈరోజు కూడా మనం ఆ పాటలు కదా మోస మోసే యొక్క గానం మోసే యొక్క పాటని ఎందుకంట అవి మన విశ్వాసంను బలపరచటానికి అంతే ధ్యానిస్తూ ఉండాలి మోస కార్యములు దేవుడు చేసిన అద్భుతాలు ఆది కాండంలో చేసిన గొప్ప సూచన కదా అవి మన విశ్వాసంని బలపరచటానికి ఆ పాటలు పాడుకుంటున్నప్పుడు మనకు అదొక రకమైనటువంటి ఆనందం అనమాట ఎందుకంటే దేవాలు ఎంత గొప్ప కార్యం జరిగించినావు నాయన నువ్వు ఎన్ని ఆశ్చర్య కార్యములని మా జీవితంలో జరిగించిన ప్రభాని ఆయనని ప్రార్థిస్తున్నప్పుడు మనకు వచ్చినటువంటి ఒక ఒక నమ్మకమే అదే మన నిరీక్ష అదే మన నిరీక్షణ అందుకనే ఎప్పుడైతే సంపూర్ణ సిద్ధి జరుగుతుందో ఆ రోజే దేవుడి రాకడ సంపూర్ణ సిద్ధి జరగాలి ఎక్కడ పాత నిబంధనల వాళ్ళు కొత్త నిబంధనలో ఏసుని ఆశ్రయించిన వారు కలిపి అందరూ కలిపి ఒక హోల్ నంబర్ జరగాలి అప్పుడు దేవుడి రాకడ అంటే కాలం సమీపించింది కాలం సంపూర్ణమైంది సమీపించింది వేరు సంపూర్ణమైంది వేరు రెండు వేరు వేరు కాలం సమీపించిందని చెప్పి ఒక డిక్ల డిక్లరేషన్ చేస్తే అనౌన్స్మెంట్ జరిగితే సంపూర్ణమైనది అనేది కంక్లూజన్ ఆ రోజు ఖచ్చితంగా దేవుడి రాకడా ఉంటుంది కాబట్టి మనని ఈ విషయాన్ని ఆలోచిస్తూ మనకు ఒక మాట గుర్తుకొస్తుంది ఏంటంట నమ్మకం దేవుడి మీద నమ్మకం అట్లా ఎట్లా వాళ్ళు దేవుడి దేవుడి మీద మనం ఎందుకు ఈ రోజు ఆ నమ్మకంలో లేకుండా ఎందుకు మనము ఆ నమ్మకంలో లేకుండా ఎందుకు మనలో ఆ నమ్మకం లోపిస్తుంది కదా ఆ ఎందుకు లోపిస్తుంది అంటే దేవుని ఆశ్చర్యకాలం ధ్యానించడానికి మనకు టైం లేదు వాక్యం అందుకే ధ్యానిస్తూ ఉండాలి అదే మన విశ్వాసం బలపరుస్తూ ఉంటది వాక్యం ధ్యానిస్తున్న సమయంలోనే మనకు కొన్ని గొప్ప కార్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వాసంలో నమ్మకంతో విశ్వసించటం నమ్మకంతో నిరీక్షించటం కదా నమ్మకంతో నిరీక్షించటం మనకు ఈ హెబ్రీలు పదవర్జంలో కనిపిస్తుంది ఈ నమ్మకం అనేది ఎంత గొప్ప నమ్మకం ఉంటే అంత గొప్ప విశ్వాసులు వాళ్ళు తయారైండ్రని పదవ అధ్యాయంలో ఒకసారి చూద్దామా పదవ అధ్యాయంలో టెన్త్ చాప్టర్ థర్టీ నైన్త్ వర్స్ థర్టీ ఒకసారి చూద్దాము టెన్త్ చాప్టర్ థర్టీ నైన్త్ వర్స్ ఒకటి క్రీస్తులో నిజ విశ్వాసులు ఎవరు నా నమ్మకమైన వారంటే క్రీస్తులో నిజ విశ్వాసు యశు ప్రభులు నిజంగా విశ్వసించిన వారే నమ్మకస్తు ఎందుకంట వారు దేవుని కార్యంని ప్రశ్నించకుండా విధేయత చూపిన వారు దేవుని కార్యంని ప్రశ్నించకుండా విధేయత చూపిన వారు వీరి వీరి నమ్మకం ఎంత గొప్పది అనడానికి ఆ నమ్మకంలోని రిజల్ట్స్ ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారంట వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకంట పర్శుతాత్మ దేవుడు ఇక్కడ మనకి ఏం గమ ఏం తెలుపుతున్నాడు అంటే ఆ విశ్వాసులు అనే విశ్వాసించ విశ్వాసులందరికీ చాలినంత సాక్ష్యాధారాలు కనిపించాయి చాలినంత సాక్ష్యాధారాలు కనిపించాయి ఏంట సాక్ష్యాధారాలు అంటే దేవుడు వారి జీవితాల్లో చేసినవే సాక్ష్యాధారాలు అంటే అంటే చేసిన ప్రతి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు చేసిన ప్రతి సాక్ష్యాన్ని జ్ఞాపం చేసుకున్నారు ఆ తర్వాత ఆ సాక్ష్యం మీద వారు నిలబడగలిగారు ఆ సాక్ష్యం మీద వారు నిలబగలిగి నిలబడగలిగారు ఎందుకంట ఈ పదకొండవ చాప్టర్స్ ఈ టెన్త్ చాప్టర్ లాస్ట్ వర్సస్ లో మనం గమనించేది ఒక మాట అనమాట ఏంటన్నమాట విశ్వాసము నమ్మకము అన్నవి వాళ్ళ వాళ్ళకు రెండు ఆయుధాలుగా దేవుడు వారికి ఇచ్చింది వారు రెండు ఆయుధాలుగా తీసుకోగలిగింది దేవుడి దగ్గర నుంచి ఎందుకంటే వెనక్కి తగ్గకూడదు విశ్వాసులు వాళ్ళు వెనక్కి తగ్గకూడదు బ్యాక్ స్లైడింగ్ అంట కదా జారిపోవటం వెనక్కి తగ్గకూడదు సాక్ష్యాధారాలని వాళ్ళు గట్టిగా పట్టుకొని వాటిని ప్రచురం చేయాలి మన సాక్ష్యం అందుకే పంచుకుంటాం ఎందుకు సాక్ష్యం అంటే మన సాక్ష్యము మరో ఆత్మని వెలిగిస్తుంది వెలిగిస్తుంది కాబట్టి ఆ సాక్ష్యం పంచుకున్నప్పుడు మనకు ఎంత సంతోషమో దేవుడికి కూడా అంతే ఆనందం కలుగుతుంది అందుకే వారికి నాశనమే జరగదు సాక్ష్యాలు పంచుకున్న వారికి నాశనం అనేది రాదు వారికి ఇంకా అభివృద్ధి వారికి ఇంకా ఆశీర్వాదాలే దక్కుతాయి అయితే దేవుడి కార్యలు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞా దానికి కృతజ్ఞత స్థుతులు అనేది చాలా అవసరం ఎందుకంట విశ్వాసము ఒక శక్తి మనకు హెబ్రీ పత్రికలో పదకొండు అధ్యాయం మొదటి వచ్చిన చెప్తారు విశ్వాసం అనేది ఒక శక్తి దీని ఎంతో మంది పొందుకున్నారు మెప్పులు పొందుకున్నారు దేవుని యుద్ధ నుంచి అలాగే విశ్వాసం అనేది ఆత్మఫలం తెలిసిందే కదా ఆత్మఫలం గళితీ చాప్టర్ లో ఐదు వ అధ్యాయంలో ట్వంటీ వచనంలో ఉంటుంది విశ్వాసం అనేది ఒక ఆత్మఫలము అట్లాగే మొదటి కొరంతి పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో విశ్వాసం అనేది ఒక ఆత్మ వరం విశ్వాసం ఒక ఆత్మ వరం ఈ రోజు మనము ఈ విశ్వాసం మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే అవుతుంది వ్యక్తి నువ్వు రక్షించబడ్డావా నువ్వు దీవించబడ్డావా నువ్వు దేవుని కనుగొన్నవా అని ప్రశ్నిస్తున్నప్పుడు మనం వాళ్లకు జవాబులు చెప్పాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పాలి దేవుడు ఎరగని వారికి ఆల్రెడీ దేవుడిని గురించి తెలుసు దేవుని సంపూర్ణంగా నమ్మలేదు దేవుని ఇంకా ఈ రోజుకు శోధిస్తూనే ఉన్నారు ఆయన గాయాలను ఇంకా రేకుతూనే ఉన్నారు ఇలాంటి వారికి మనము సాక్ష్యాన్ని చెప్పొద్దు ఇలాంటి వారికి మనము వాక్యం కూడా చెప్పదు ఎందుకంటే వారికి హాఫ్ నాలెడ్జ్ ఉంది వాక్యం తెలుసు దేవుడు రక్షణ కార్యం తెలుసు కానీ వాళ్ళు సో ఇలాంటి వారికి మనం అవసరం లేదు మనం ఎవరికి చెప్పాలా దేవుడు ఏమంటున్నాడు నేను రోగి వద్దకే వచ్చిన కదా రోగి వద్దకే వచ్చిన ఎవరికి అవసరం డాక్టర్ అంటే రోగికే కాబట్టి ఈ శాపం అనే రోగము ఈ ఏమంటారు దాన్ని ఈ లోకరీతిగా అవిశ్వాసం అనే రోగము ఇలాంటి వారికి దేవుడు అవసరం ఇలాంటి వారికి మన సాక్ష్యం అవసరం ఇలాంటి వారికి మన సాక్ష్యం పంచుకుంటే అందులో ఎంతమంది దేవుడును చేతి ఎన్నుకోబడ్డడం తెలియదు వాళ్ళందరూ దేవుడు సన్నిధికి వచ్చేస్తారనమాట ఎందుకంటే కార్యం సిద్ధి చేయవాడు మనం కాదు దేవుడే పరశుధాత్మ దేవుడే వారిలో ఈ కార్యం జరిగిస్తాడు కాబట్టి ఆ విశ్వాసము ఆ నమ్మకం ఉండ ఉంటేనే మనము వెనక్కు వెనక్కి అడుగు వేయము విశ్వాసం ఉంటే వెనక్కు అడుగు వేయము ఎందుకంటే ఈ చాప్టర్ లో పశుతాత్మ దేవుడు ఎందుకు ఇంత గొప్పగా విశ్వాసము నమ్మకం గురించి రాసిండు అంటే కొందరు ఊహించిన దానికన్నా ఎంతో ఎక్కువ బల కలవు అని నమ్మగలదారనమాట విశ్వాస నమ్మకం ఉంటే ఊహించినకి అడిగే వాటికి ఊహించిన వాటి కంటే కూడా ఎక్కువనే చేసే దేవుడు ఎక్కువగానే కదా మనము ఇస్రాయేలీలు అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు మాంసం కావాలన్నారు అడవిలో అన్ని వేల మందికి మాంసం అంటే ఎన్ని జంతువులను చంపాలి కదా ఎన్ని జంతువులను వండాల్సి ఉంటుంది ఇక అడవుల ఇదే పని ఉంటుంది ఆ రోజంతా అంత మందికి మాంసం వండాలంటే కాదు దేవుడు అక్కడ వారి విశ్వాసాన్ని పరీక్షించిండు వారికి ఏమో మాంసము లోకరీతిగా తిండి అంటే తిండి పోతులను మనం కొంచెము వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరిస్తుండాలి తిండి పోతులు అది ఒక దయ్యం అదొక స్పిరిట్ కదా తిండి తిండి తిండి అని అంటుంటారు మనం అంతే గమనిస్తాం కదా ఈ హిందువులు వాళ్ళ పూజలు చేసేటప్పుడు వాళ్ళ నైవేద్యాలు పెడుతుంటారు దేవుడు నైవేద్యాలు తింటాడా తినడు కానీ వాళ్ళకి తెలియదు కదా నైవేద్యాలు వేడుతుంటారు బలు ఇస్తుంటారు ఇవన్నీ చేసి మా దేవుడికి ఇచ్చినామని మనస్ మనశ్శాంతత ఉంటారు వాళ్ళు కానీ ఇది తిండి పోతులు అనమాట వీళ్ళు ఇదొక సైతానం కాబట్టి వీళ్ళు అడిగి ఊహించిన దానికన్నా మరి ఎక్కువగా ఎక్కడ కొన్ని మన ఇస్రాయేలీలు అంటే అడవిలో కదా చెప్పులు పాతగిలలేదు వస్త్రములు చినుగలేదు అడిగి ఊహించింది అంత బట్టలు సప్లై చేయగలడా మోసే చెప్పులు సప్లై చేయగలడా అన్ని ఏళ్ళ అడవి ప్రయాణం ఎడారి ప్రయాణంలో అది ఎంత గొప్ప కార్యం కదా అడిగి ఊహించే దానికన్నా మరి ఎక్కువగా చేసే దేవుడు మన దేవుడు అని మన సాక్ష్యం కదా అడిగినము ఊహించినము అయితే అడిగింది ఇవ్వకపోతే దానికంటే మరి ఎక్కువది కదా మన దేవుడు ఇవ్వగల సమర్థుడు అందుకనే ఈ లోకంతో మనము స్నేహం చేయం ఎందుకంటే ఈ లోకంలో దేవుడిని లిమిట్ చేస్తుంటారు దేవుడి శక్తిని లిమిట్ చేసి మాట్లాడుతుంటారు ఈ దేవుడు వల్ల ఏమవుతుంది దేవుడే దిగొచ్చినా కూడా వీడు మారడు ఇట్లాంటి డైలాగులు కొడుతుంటాడు కదా ఏంటి దేవుడు దిగొచ్చినా అసలు వంట పట్టదు అని సగు అని తెలివి లేదు తెలివి రాదు అని దేవుడే దిగొస్తే కూడా కార్యం జరగదు అనేది ఈ లోకరీతిగా మాట్లాడే మాట కానీ మనం ఏమంటాము దేవుడే కార్యం చేస్తాడు మనం చేసే ప్రార్థనలో రోజు ఏంటి పరిశుద్ధాత్మ దేవుడే ఆ కార్యమును జరిగించేవాడు మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు మారుతారో మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు బలపడతారో కానీ పరశురాత్మ దేవుణ్ణి మనము అడుగుతున్నప్పుడు కార్యంలో ఆయన చేస్తున్నాడు కదా ఆయన చేస్తున్నందుకనే అసాధ్యం అనిపించిన వాటిని సాధ్యం చేయగలదు మన నమ్మకం మన విశ్వాసం అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలదు అదృశ్యంగా ఉన్న వాటిని చూసేలా చేయగలదు అందుకే యాకోబు చూసిండు అదృశ్యమైన దానిని దృశ్యరూపకంగా చూస్తున్నాడు ఆ చేతి కర్ర మీద అంటే ఏసు ప్రభు మీద ఆయన ఆనుకున్నాడు యేసు ప్రభు మీదనే ఆధారం చేసుకున్నాడు కాబట్టే తన పన్నెండు మంది బిడ్డలకు దీవెనలు కదా ఆ పన్నెండు గోత్రాల నుంచి మీరు గమనిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దీవెనలు గొప్ప దీవెనలు ఇదే దీవెన మనము ఆ విశాఖం కదా ఏషావుకి యాకకి ఇచ్చిన దీవెనలు వేరువేరుగా ఉంటాయి ఏదైతే యాకవకు దీవెనలు వచ్చినాయో అవే దీవెనలు కంటిన్యూ అయినాయి ఏషావుకి దక్కలేరు ఆ దీవెనలు ఆయన పొరపాటు వల్ల లోకరీతి ఈ శార కాబట్టి అందుకనే మనం ఏం గమనిస్తున్నామంటే మనుష్యులు పాపం నుంచి రక్షించి ఆ స్థితిలోనే ఉండేందుకు దేవుడు ఎన్నుకున్న సాధన నమ్మకం ఏంటంట విశ్వాసం ఏంటంట దేవుని యొక్క సాధన అట పాపం నుంచి విడుదల పొంది ఏసు నుండి ఏసు నుంచి రక్షించిన స్థితి ఆ స్థితిలో ఉండాలనే దేవుడు ఇదొక సాధనముగా వాడుకుంటున్నాడు అంటే మన మన విశ్వాసంని బలపరచువాడు మన నమ్మకమును రెట్టింపు చేయవాడు ఆయనే మన ఏది జరగదు విశ్వాసము మన వల్ల కానే కాదు అది దేవుడి కార్యం ఎందుకంటే అది ఆత్మవరం కాబట్టి మనము నమ్ముకుంటున్నాము అంటే అది మన మన వల్ల జరగలేదు అది మన సొంత ప్రయత్నం తోటి ఏది జరగలేదు యాకబు దీవిచ్చినప్పుడు తన సొంత ప్రయత్నం మీద ఏమీ చేయలేదు ఎందుకంటే కాలు పోయిన తర్వాత కొంటి కాలుతో నడిచిన యాకబు ఆ మీద ఆనుకున్నాడు తన జీవితం అంతా తన ఆయుధంగా నిలబెట్టుకున్నాడు ఆయుధంగా నిలబెట్టు ఏసు ప్రభువే తనకు మార్గదర్శి యేసు ప్రభు మీద ఆధారపడితేనే తన జీవితం ఆ తర్వాత ఆయన జీవితం ముగించేసిండు కానీ తను ఇవ్వవలసిన వాగ్దానాలు ఆశ్చర్యంగా ఆ గుత్రికులకు అందజేసిండు కాబట్టి తన ఉద్దేశం నెరవేర్చకుండా ఉంటుందా దేవు పంపిన వాకు తన ఉద్దేశం ఏ ఉద్దేశం కొట్లయితే పంపబడిందో యేసుప్రభువే కదా దేవుని వాకు ఆయన వచ్చిన తర్వాత ఆ వాక్ చేయాల్సిన కార్యం చేయకుండా మరీ వెళ్ళలేదు కదా యేసుప్రభువు పునరుత్థానుడు అయిందంటే వాక్కు తిరిగి తండ్రి ఎద్ధకు చేరుతుంది కదా యేసుప్రభువు దేవుని యొక్క వాక్కు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చిండు ఆయన దేవుడు సంకల్పంని కంప్లీట్ చేసిండు ఏ పని నిమిత్తమైతే ఆ వాక్కు పంపబడిందో ఆ కార్యం కంప్లీట్ చేసుకున్నాకనే తిరిగి దేవుని యొద్దకు చేరు కదా ఆయన పంపిన వాక్కు నిరర్థకము కాదు నిష్ప్రయోజనముగా వెళ్ళదది తన ప్రయోజనమును అందరికీ అందించిన తర్వాతనే అది పరలోకంకి చేరుకుంటది కాబట్టి క్రీస్తు తన విశ్వాసాల కోసం చేసిన ప్రత్యేక ప్రార్థనలోని ఒక అంశమే విశ్వాసము నమ్మకము ప్రభా నా బిడ్డల నమ్మకం బలపరచు అని ప్రార్థిస్తాడు దేవుడు చేసమని తోటలో కదా చెప్పమని తోటలో ముందు ఒక ప్రార్థన చేస్తాడు తన బిడ్డల కోసం ఈ లోకరీతిలో తర్వాత తనకంటూ ప్రత్యేక ప్రార్థన కోసము వెళ్ళిపోతాడు ఆ ఓలివల కొండకి ముందైతే తన బిడ్డలు నేను ఎవరిని నమ్మినో నన్ను ఎవరు నమ్ముకున్నారో వారి గురించే నేను ఈ ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి కూడా ఓపెన్ గా డిక్లేర్ చేసింది తన విశ్వాసుల కోసం చేసిన ప్రత్యేక ప్రార్థన అనేది లూకా సువార్త ఇరవై అధ్యాయంలో గమనిస్తాం దేశ ప్రభు యొక్క ప్రార్థన అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది కదా ప్రార్థన అంటే పర్లోక ప్రార్థన అంటే అది నేర్పించిండు పర్లోక ప్రార్థన అంటే అదొక అదొక మనం లెసన్ అనమాట ఒక చిన్న లెసన్ అది అది నేర్పించిడు అంటే ఈ విధంగా ప్రార్థించండి అన్నాడు ఈ విధంగా ప్రార్థించండి అంటే పరలోకంలో నువ్వు ఉన్న దేవుడు అని చెప్పి ముందు దేవునికి మహిమ పరచటం కదా శరీరం కోసము లోకం కోసము గత మన పరిశుద్ధత కోసము మన యొక్క ఆత్మ సిద్ధత కోసము సమస్తము ఆయనకు మహిమకరంగానే ఆ ప్రార్థనను ముగిస్తాడు అది ఒక మాదిరి ప్రార్థన అయితే ఇప్పుడు చర్చెస్ అదే ఒక మెయిన్ ప్రార్థన అవుతుంది అది చెప్పుకొని పండుకునే కుటుంబాలు కూడా చాలా మంది ఉన్నాయి వాళ్ళు ఒక ప్రార్థన ఫా ఇవ్వండి ప్రార్థన అని చెప్పి లార్డ్స్ ప్రేయర్ లార్డ్స్ ప్రేయర్ అని చెప్తారు అది ఒక మోడల్ అంటే ఈ రకంగా చేయండి ప్రార్థన అని చెప్పి దేవుడు ఆ విశ్వాసం బలపరచటానికే వారికి ఇచ్చిడు కాబట్టి దేవుడు వారికి వాగ్దానం చేసిన అంతిమ రక్షణ వరకు నమ్మకంతో కొనసాగుతారని ఈ అధ్యాయం మొత్తం మనకు ఈ విశ్వాసుల గురించి చెప్తుంది నిరీక్షణలో నమ్మకంగా చివరి వరకు నిలబడాలి విశ్వాసంలో కొనసాగాలి ఈ రెండు పాయింట్స్నే కాబట్టి ఇవి జ్ఞాపకం చేసుకుందాం దేవుడి కార్యాలు ఆశ్చర్యకరమైన కాబట్టి రాబోయే దినాలలో కంటికి కనిపించేవి ఏంటి అంటే ఒకటి పరలోకం మనకింకా కంటికి కనబడలేదు రెండవది ఏంటి నమ్మక ఈ వాగ్నాలు నమ్మి వెల్లడించినా ఈ సత్యాలపైనే ఆధారపడింది ఒకటేమో కంటికి కనబడనిది ఆశతో ఎదురు చూసే వారికి మాత్రమే ఈ పర్లో ఒక రాజ్యము ఆశతో వెదుగు వారికి తట్టుడి తీయబడును అంటున్నాడు వెదుకుడి దొరుకును అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు ఇవన్నీ కూడా పైనున్న సంబంధమైనవి ఆకాశ సంబంధమైన భూ సంబంధమైనవి కానీ కాదు ఇది ప్రార్థనలో వక్రీకరించేది మీకు అడగండి దేవుడు ఇస్తాడు వెతకండి మీకు దొరుకుద్ది కదా తట్టండి మీకు తీయబడుతుంది అంటే ఏంటి అంటే ఈ లోక రీతి సమస్యలు కుటుంబ ప్రాబ్లమ్స్ లో అడగండి దేవుడికి ఇస్తాడంటే దేవుడికి అన్ని తెలుసు మనకి ఏది అవసరమో అది ఏ టైంలో వేయాలో అనేది కూడా దేవుడికి తెలుసు మనం తొందరపడుతుంటాం కానీ ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తుంటాం అదే మన నిరీక్ష అదే మన నిరీక్షణ ఎందుకంట ఆ నిరీక్షను ఫలించాలి అంటే నీ విశ్వాసము అంతకంతకు అంతకంతకు గొప్ప చేయబడుతూ ఉండాలి గొప్పగా చేయబడుతూ ఉంటేనే నువ్వు దేవుడి యొక్క కార్యములని వివరించగలవు మనం ఆయన కార్యములను వివరించాలి అంటే రెండు ముక్కలా చెప్పేస్తామా దేవుడి కార్యంని గంటలు గంటలు చెప్పకుండా సరిపోని కార్యములు మన జీవితాల్లో ఆయన ఎంత గొప్పగా చేసిండో మనకు తెలుసు కదా ఈ విశ్వాసమే మన విజయం ఏసు ప్రభువుతో మనము ఏకమవ్వబోతున్న ఆ దినముల పెళ్లి కుమారుని ఎదుర్కొనకు అంతఃపురం నుంచి పెళ్లి కుమార్తె రావాలి అంతఃపురం నుంచి పెళ్లి కుమార్తె రావాలి మనం అంత సంఘము పెళ్లి కుమార్తె కాబట్టి మనం ఏసుని ఎదుర్కోవడానికి అంతకు నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి నీ విశ్వాసంలో ఆ పెళ్లి కుమార్తె సంఘములో కట్టబడ్డావా అనేది ప్రశ్నించుకోవాలి మనం ఎందుకంటే ఈ ప్రశ్నతోటే మన జీవితంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి విశ్వాసం సంపూర్ణంగా ఉందా ఏ పొదువ ఉంది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా ఎక్కడ అపనమ్మకం నాలో వస్తోంది అందుకే రివైవల్ అంటాం కదా ఉజ్జీవం రివైవల్ మీటింగ్స్ ఎందుకు పెడతారంట దేశ ప్రభువుకు తెలవని వాళ్ళు వస్తున్నారు అక్కడికి కదా ప్రభువుని ఎరిగిన వారే వస్తారు కదా మీటింగ్స్ కన్నిటికీ ఎక్కడ మీటింగ్స్ పెట్టినా ఎందుకు ప్రభుని ఎరిగిన వారికి మళ్ళీ మీటింగ్స్ అవసరం అంటే అదే రివైవల్ ఉజ్జీవం కదా పునరుజ్జీవం ఇచ్చివాడు ప్రార్థన చేస్తుంటాం అందుకే ప్రభా శరీరంలో కొన్ని అవయవాలు చచ్చిపోతున్నాయి కదా శరీరంలో కొన్ని అవయవాలకు రోగం వస్తుంది కొన్ని అవయవాలు పనికి రాకుండా పోతున్నాయి కొన్ని అవయవాలు ఆల్రెడీ చచ్చిపోయినాయి కాబట్టి వీటికి పునరుజ్జీవం దయచేనాయన కదా హెల్త్ రిస్టోర్ జరగాలి అంటే పునరుజ్జీవం జరగాల అవి మళ్ళీ ఉజ్జీవింపబడాలా అంటే వెలిగింపబడాలంటే బ్రతికించబడాలా మన ప్రార్థనలు ఆ విధంగా ఉండాలి ప్రభు అవయవాలని ఉజ్జీవపరచు మనలో మన కూడా ప్రార్థన చేసుకోవచ్చు మన శరీరంలో ఏం లోకంలో జరుగుతున్నాయి మనం తెలుసు కదా కొంత మెడికల్ నాలెడ్జ్ కూడా అవసరం మనకి కాబట్టి ఏ సమస్య ఎందుకు వస్తుంది ఏ సమస్య ద్వారా నాకు సమస్య ఇంత బాధపడుతున్నది తెలుసుకున్నప్పుడు ఆ అవయవాల ఉజ్జీవం కోసం ప్రార్థన చేయాల అలాగే మన ఆత్మ కూడా ఉజ్జీవింపబడాల శరీర రీతిగా ఆత్మీయ రీతిగా కూడా పునరుజ్జీవం అనేది ప్రతి ఒక్క బిడ్డకు అవసరము ఇది ఖచ్చితంగా విశ్వాసము నమ్మకము ఏసు ఎందలి ఆధారము ఆ చేతికర్ర మీద మనం ఆధారపడాలి అప్పుడే ఈ కార్యాలన్నీ సిద్ధింపబడతాయి అలాంటప్పుడు ఈ ఫలించకుండా భంగమైపోతున్నామా కొన్నిసార్లు పునరుజ్యోగం జరగటం లేదా ఎన్నిసార్లు వాక్యం వింటున్నా ఇంకా బల ప్రదర్శన జరగటం లేదా ఆత్మలో ఎందుకు లోకం మనం మనము పరీక్షించుకోవాలి ఆత్మ పరిశీలన అనేది ఎంత అవసరమో ప్రతి విశ్వాసకి మనము వాక్య రీతిగా తెలుసుకుంటున్నాం ఎంత అవసరం అంటే ప్రతి రోజు పరిశీలించుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా పర్ఫెక్ట్ గా లేరు ఎవరు కూడా మనుషులు పర్ఫెక్ట్ గా లేరు ప్రతి ఒక్కళ్ళు ఇంపర్ఫెక్షన్ అనేది ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటుంది దాన్ని సరిచేసుకోవాలి నేను చేసుకోను నేను సంపూర్ణము నాకు ఏంటి నాకేం గొదువ అహంకారం వద్దు ఎందుకంటే ఈ అహంకారంతో పడిపోయి భ్రష్టమైన ఏషావు మనస్తత్వము వచ్చేస్తుంది భ్రష్టత్వంతో ఉన్నటువంటి ఏషావు మనస్తత్వం మనలోకి రాకుండా చూసుకోవాలి కాబట్టి ఓవర్ యాక్షన్ ఉండదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు దేవుడు లేదు సంపూర్ణ సమర్పణ విధేయత సంపూర్ణ సమర్పణ విధేయత నీ విశ్వాసం నమ్మకం ఏంటంట సమర్పణతో కూడినదై ఉండాలి సంపూర్ణ విధేయతతో కూడినదై ఉండాలి ఏది చేసిన దేవుడు నా మేలికి మనం పాట పాడుతుంటాం కదా ఈ మధ్య కొత్తగా పాపులర్ అయింది పాట అంతా నా మేలికి అంతా నా మంచికి అంత ఏది జరిగినా అంత నా అంత నా అని పౌలు భక్తులు కూడా ఏది జరిగినా నా మేలు కోసమే కాబట్టి మనకి ఏది జరుగుతున్నా అది దేవుడు మన మేలు కోసం చేస్తున్నాడు అనేది మన నిరీక్షణ ఎందుకంటే దీని తర్వాత మనకి ఏదో గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు ఆయన దాని కొరకే ఎదురు ఆ నిరీక్షణ మనము కలిగి ఉందాము ఎందుకంటే అట్లా కలిగి ఉన్నప్పుడే మనము మన విశ్వాసంలో సంపూర్ణ సిద్ధిలోకి వచ్చినట్టు అనమాట కాబట్టి మనము దేవుడు వారికి వాగ్దానం చేసిన అంతిమ రక్షణ వరకు నమ్మకంతో కొనసాగారంట ఆ పాత నిబంధన భక్తులు కొనసాగారు వాళ్ళు చనిపోయినారు దేవుడి రాజ్యం చూడకుండానే చనిపోయినారు కానీ వారికి ఇప్పుడు అవకాశం వచ్చేసింది కదా పరిశుద్ధుల సమాధులు తెరవబడినప్పుడు ఇలాంటి వారంతా అనేక లేచిన్లు పరలోక రాజ్యంలో దేవుని సంధిలో చేరుకున్నారు వారి నిరీక్షణ సంపూర్ణమైంది ఇన్ని ఏళ్లకు ఇప్పుడు ఏసు ఉన్న వారికి కూడా అదే నిరీక్షణ సంపూర్ణం కాబోతున్న సమయము వచ్చేస్తోంది దుర్దినములు మనం ఉన్నాం దుర్దినములలో వచ్చేసినాం కాబట్టి ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల నుంచి ఈ దుర్దినములు అనేవి సాగుతూనే ఉన్నాయి ఒకవైపు సైతాన్ని తన రాజ్యం కట్టుకుంటుంటే యేసు ప్రభువు తన మహిమ మందిరంని నిర్మించుకుంటున్నాడు ఆ మహిమ మందిరంలో నీవు నేను ఒక సాధనము ఆ మహిమ మందిరంలో విశ్వాసంతో మనము దేవుణ్ణి అంటగట్టబడుతున్నాం కాబట్టి విశ్వాసంను భద్రపరుచుకుందాము ఈ విశ్వాస పరీక్షలో నిలబడాలి ఎందుకంటే గురి యుద్ధకే పరుగు తీయాలి పౌలు భక్తుడు చెప్పేసిండు గురి ఎద్దుకి వెళ్ళిపోయిండు ఆమె హతసాక్షి అయినా కూడా ఆయనకి బాధ ఎందుకు ఆయన సన్నిధిలో దేవుని సన్నిధిలో చేరి ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఆ దేవుని సన్నిధిలో ఉన్నారు ఆనందిస్తున్నారు శరీర రీతిగా పడ్డశ్రమ అయిపోయింది ఆత్మరీతిగా ఆనందం వాడికి మనం కూడా ఆత్మ ఆనందం ఆత్మీయ ఆనందం కొరకు మనము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మన ఆశ ఎద్దురు చూసేది రాబోవు ఆ యొక్క మహిమ నిరీక్షణ దినముల కోసమే దాని గురించి మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానముల కోసమే కాబట్టి కొన్ని సత్యాలను దేవుడు మనకు అప్పుడు వెల్లడించలేదు తర్వాత వెల్లడించి ఒక టైంలో వెల్లడించలేదు పాత నిబంధనలో కొత్త నిబంధనలు అవన్నీ వెల్లడైనాయి కదా ఇప్పుడు ఏ మర్మము లేదు ఇప్పుడు ఏ మర్మము లేదు ఎందుకంటే ఆ ప్రధాన ఆలయములోనికి ఆ తెర చినిగిపోయింది నావు ఇప్పుడు దేవుడితో డైరెక్ట్ గా మనం ఒకటి ప్రవక్తలతో మనకు పని లేదు ప్రవక్తల ద్వారా మనకు హెచ్చరికలు రావు దేవుడే డైరెక్ట్ గా వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు పశుధాత్ముడే మనకి చెవిలో వినిపిస్తున్నాడు మన అందర్ మాట్లాడుతున్నాడు మన సాక్షిని గద్దిస్తున్నాడు కాబట్టి మనం దేవుని యొక్క నిరీక్షణ పరలోకం కోసమే మనం ప్రయాసం కాబట్టి ఈ లోకరీతి సమస్యలన్నింటినీ కూడా దేవునికి వదిలిపెడుమా దేవుడి కార్యంలోని ఆశ్చర్యకారులు వివరించటానికి మనం ఎప్పుడు ముందుందా విశ్వాసంలో సాగటానికి దేవుడే సహాయం చేయను గాక ఇచ్చిన వాక్యము దేవుని నామంలో వినికిలో ఆశీదించబడు ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడా కృపమైడా గొప్ప దేవ విశ్వాసంలో మాలో నింపిన దేవుడు గొప్ప మేము అవిశ్వాసులు మళ్ళీ ఉండగా అపనమ్మకంతో నీ సన్నిధిని చేరినప్పుడు తండ్రి మమ్మల్ని నువ్వు విశ్వాసులుగా చేసినావు మాలో నమ్మకం ని పెంపొందించినావు ఈ రోజు వరకు కూడా ప్రభ ఇక ముందు వరకు కూడా మా దినములు సంపూర్ణ వరకు కూడా విశ్వాసంతో ఉండుటకు నాయన తొట్టిల్లకుండా అతని నీక సన్నిధిలో సంపూర్ణ సమర్పణతో ఉండుటకు సహాయం చేయండి ప్రభ ఎక్కడ అపనమ్మకం రాకుండానట్లు నీ యొక్క లేఖముల పైన ఆధారపడి ప్రభ యొక్క వాక్కును మేము వినుటకు అతన్ని స్వరంను వినిపించండి నీ యొక్క ధ్యానంలో మేము సాగుటకు సహాయం చేయమని మా గురి పరి నీ పరలోకం వద్దకే అని పౌరులు చెప్పినట్టుగా మేము కూడా ధైర్యంతో ఆ మాట చెప్పగలుగున్నట్లు మమ్మల్ందరినీ సిద్ధపరచు మన శక్తి గారి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ కుటుంబంకు మనందరికీ లోన్ కిల్పాదాకాలం వెళ్ళినప్పుడు తోడు కాక ఆమిన్ సార్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ fez rodar cá